సరే అందరికి ప్రైజ్ లాంస్ గ్రూప్ లో జాయిన్ అయినా పూర్వకలు స్టార్ట్ చేసుకుందాం ముఖ్యంగా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ ప్రార్థన ఇస్తారు సరే బ్రదర్ చేసుకుందాం కళ్ళు మూసుకోండి తండ్రి ప్రేమ కనికరము కృపగలిగిన మా దేవ మిఘనమైన అత్యంతమైన అతిశ్రేష్టమైన కష్టతులు స్తోత్రాలు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు సర్వకృపానిదిన మా దేవుడవు బలవంతుడవు ని మా తండ్రి ఎంతగానో వంధనాలు స్తోత్రములు సజీవుడవు స్తోత్రుడు పూజారుడవు రాజులకు రాజువు ప్రభులకు ప్రభువు తండ్రి నేడు నిరంతరం మారని మార్పు చెందని గొప్ప దేవుడు నా తండ్రి అల్ఫయ్య ఒమేగైన దేవుడు ప్రభు నీకు వేలాది వందన్నారు మా రక్షణ కర్తవు మా ఆదరణ కర్తవు ఆయన మీకే స్తోత్రములు చెల్లి మమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన తండ్రి మీకే కృతజ్ఞతలు గడిచిన కాలం నాయనా మీ కృపలో కాచి కాపాడి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నన్నీ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో గడిపేటువంటి కృప తండ్రి మీరు మాకు వచ్చిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామను కుదు సెలవిచ్చిన దేవుడు ఇదిగో వర్చువల్గా బట్టి తండ్రి కూడి ఉంటుండగా సహాయపడండి కృపచూపించండి అనుగ్రహించండి మా మధ్యలో సంచరించండి మీ సన్నిధి మాకు అనుగ్రహించండి సంతోషము సమాధానము నెమ్మది అనుగ్రహించండి దైగల తండ్రి జరగబోయే కూడికంతటి కూడా ప్రభావ మేలుకరంగా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దైగల ప్రభావంతోడుగా ఉండండి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు రావాల్సిన వారందరినీ ప్రభావా మీరే త్వర పెట్టి నడిపించమని సన్నిధిలో వేడుకుంటున్నాను దయాల తండ్రి పాటల ద్వారా మహింపొందండి వాక్యం ద్వారా ప్రభు మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి బాగు చేయండి ఆయన మీ వాక్య వేలుగులు మా జీవితం సరిచూసుకుని మీకు తగినట్లుగా జీవించినట్లు ప్రభు చూపించండి చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరు జవాబు అను ప్రార్థిస్తున్నాను నమ్మదగిన దేవ మీరే సహాయపడండి నా ప్రభు కృప చూపించండి ముందున్న సమయం అంతటిని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను మీరే ప్రభావ మేలుకరంగా దేనికరంగా ఆశీర్వదకరంగా చేయమని స్థుతి మహిమ ఘనత ప్రభుత్వం ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పాట ఏడైనా విన్నా ఏ సన్న స్వరమన్నాడైనా విన్నావా స్వరమన్న స్వరమన్నా నీ వెప్పుడైనా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే ఏ ఓదుటను ఆదాము దాగిను టగెను అటులా నే నీవు నుదాగేదవా అటులా నే నీవును గేదవా ఏ సన్న స్వరన్నా నీవెప్పుడై నవీన్ ఏ సన్న స్వరణ నీవెప్పుడైనా విన్నావా జన మూల శాదము జన మూల శలమైన ఉర్ములత జన మూల శబ్దము బలమైన ఉర్ములత కలిసిన స్వరము పిలిచి నాయ కలిసిన స్వరము పిలిచి నయేషు పిలిచి నా పిలి పూను పిలిసి నపిల పూను నిస స్వర నీవైనా విన్నా ఏ సన్న స్వరమున్నావే పుణై నవీవే మోషే న పిల్ల స్వరము నాడు దేవుడు మోసేలు పిలువగా అలా కించను స్వరము ఈనాడు నీవు నీ పిలుపు వినగా ఈనాడు నీవు ఈశ్వరము వినగా కానాను చేరగ కదిలిరవా రవా చేరగ కదిలీరవా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడై నవీన్వ స్వరమన్నా నీవెప్పుడై నవీన్వ ఏదేను తోటలో ఆదాము చెడగ ఆ దేవుడే పిలిచే ఏదేను తోటలో ఆదాము చెడగ ఆ దేవుడే పిలిచే ో వయను వాద ముదాయన ఏవో వేదు అనువాద ముదాయి అటులా అటులా నే నీవను గేదవా సన్న స్వరణ నీవై నవిన్నావా శుభాభివందనాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏక అవకాశం కొరకై దేవాది దేవుడికే స్థుతులు అర్పించుకుంటున్నాడు నాకు ఈ అవకాశము ఆ వచ్చినప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను ప్రభా నేను ఏం వాక్యం చెప్పాలి ఎందుకంటే మన టీమ్ లో అందరము దాదాపుగా ఒక విశ్వాస జీవితం ఎలా ఉండాలి విశ్వాసులు ఎలా ఉండాలి విశ్వాసంతో సాగుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇది అను దినము వింటూనే ఉన్నాం ప్రభు మహిమ కొరకై వాక్యంలు చల్లబడుతున్నాయి విత్తనాలు చల్లుతున్నారు పంటలను కోసే సమయం వచ్చింది ప్రభు రాకడ సమయం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి అను ఉద్దేశ్యంతో మనం వాక్యం ప్రిపేర్ అవుతున్నాము ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతుండాలి ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యము ఫలభరితం అవుతుంది కాబట్టి నేను ఒక వారం నుంచి ఆలోచిస్తున్నాను ప్రభ ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తున్నాము ప్రతి ఒక్కరము వాక్యం పంచుకుంటున్నాము సాక్ష్యాలు చెప్పుకుంటున్నాము విజ్ఞాపనలు చేస్తున్నాము ఈ టీమ్ అందరూ కూడా సేవకులే కాబట్టి సేవకులు ఎలా ఉండాలి సేవకులు ఏం చేయాలి సేవకులు ఏం చెయ్యకూడదు ఇవి అనుదినం మనము ఆ వాక్య రీతిగా మాట్లాడుకుంటున్నాము దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంటే దాని ప్రకారం మనం సరి కాబట్టి ఇంకా నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రభ నేనేం చెప్పాలి నా సాక్ష్యం చెప్తే సరిపోతుందా ఈరోజు అనుకున్నాను కానీ నేను బాగా ప్రార్థనలో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపిచ్చింది నేను ఉదయం కూడా ప్రార్థన చేసుకుని ప్రభు మరి నేను ఏం మాట్లాడాలి అన్నప్పుడు నాకు లూకాసు వార్త ఆ లూకాసు వార్తను ధ్యానం చేసిన మొత్తం ఫస్ట్ పేజీ నుంచి రెండవ పేజీ వరకు కంప్లీట్ వాక్య ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన తలంపులు దేవుడు నాతో మాట్లాడింది కాబట్టి నేను ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు చాలా ప్రార్థన చేసుకున్నాను ప్రభ మరియు సంఘంతో మాట్లాడుతున్నాను ఇది ఒక సెవెన్ హండ్రెడ్ టీమ్ తో కాదు ప్రభా ఇది యూట్యూబ్ లో వెళ్తుంది నాయన అనేకులు ప్రభ వాక్యం వింటారు ప్రభ ఇది ఒకరిద్దరి కోసం కాదు కానీ పూర్తిగా నీ సంఘం కొరకు క్రైస్తవ సమాజం కొరకు విశ్వాసుల గుంపు కొరకు నేను మాట్లాడాలి నాయన ప్రభ సహాన్ చేయండి ఎందుకంటే నేను ఈ మధ్యలో ఒక క్లిపింగ్స్ నాకు నా కేథలిక్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు నేను పనిచేసింది కేథలిక్ స్కూల్ కాబట్టి ఆ చర్చ్ సంబంధించిన స్కూల్ అది పెద్ద స్కూల్ వరంగల్ లో డైసస్ స్కూల్ అంటారు దాన్ని ఆ స్కూల్ లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ అంతా వింటూ ఉంటాను ఎందుకంటే స్టూడెంట్స్ ని తీసుకుని ఉంటది అక్కడ ఫస్ట్ డే రీ డే స్కూల్ జాయిన్ అయిన రోజు మాస్ ఉంటది సో మనకు ఇష్టమున్నా లేకున్నా మనం పాల్గొనాలి ఎందుకంటే అది దైవ ఆరాధనే దేవుణ్ణి ఆరాధించే స్థలమే కాబట్టి ప్రాసెస్ వైరగా ఉంటది కాబట్టి ప్రభు నీ ఆరాధనలో వస్తున్నాము పిల్లలందరినీ ఈ సంవత్సరం దీవించు అనే అనేటువంటి పద్ధతిలో వెళ్తుంటాం కాబట్టి ఆ సిస్టర్స్ ఒకరు నాకు పంపించిన మెసేజ్ అనమాట ఏంట మెస్సేజ్ అంటే మరియమాతకు రెండు టైటిల్స్ తీసేశారంట మరియమాత యేసు ప్రభుతో సహా పరిచర్యలో ఉన్నది అనేటువంటి ఒక టైటిల్ అలాగే విమోచన కార్యంలో ఆమె ఒక సమాన హక్కుతాయి అనే ఒక టైటిల్ ఈ రెండింటినీ పోప్ అనే వ్యక్తి తీసేసి కాకపోతే ఎందుకు అనేది మనకు తెలీదు అది ఆయన చెప్పిండో అంటే కచ్చితంగా అది అమలు పరచబడాలి అంటే మరియమాత మాత ఒక తల్లిగా మాత్రమే ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ప్రభు అంత్యకాలం మందు గొప్ప కారలు భూమిని తలకిందులు చేసే రూల్స్ వస్తుంటాయి అలాగే ప్రపంచం తలకిందులు చేసే సిచ్యువేషన్స్ కూడా మారుతున్నాయి కదా పొలిటికల్ గా నేచురల్ గా డిజాస్టర్స్ అన్ని కూడా అన్ని రాకడా సమయానికి గుర్తులుగా ఉంటున్నాయి మరి ఈ రాకడ సమయంలో ప్రభ నేను హెచ్చరికలు ఇస్తే బాగుంటుందా లేకుంటే నన్ను నేను ముందు హెచ్చరించుకోవాలి ఆ తర్వాత అనేకులకు ఈ హెచ్చరికలు వినిపింపజేస్తే దాంట్లో ఎంతమంది దాన్ని స్వీకరిస్తారు అని అనుకుంటూ నేను అనుకున్నాను నేను వాక్య ధ్యానం చేసిన సో చిన్న ప్రార్థన తోటి ఇక వాక్య పరిచర్య ప్రారంభించుకున్నా పరిశుద్ధుడవు మహాగణుడవు కృపా సత్య సంపన్నుడవు సర్వశక్తి మంతుడవు నీవు సార్వభౌముడవు నాయన ప్రభా నటి భూది గంతములు నీ చేతుల్లో ఉన్నాయి ప్రపంచములు పరిపాలనలు అన్ని నీ నియనించే వచ్చినాయి ప్రభ నీకు గొప్ప కార్యం జరిగించే దేవుడు నా మాట్లాడండి ఈ వాక్యముల ద్వారా నా మమ్మల్ని హెచ్చరించండి సరిచేయండి ప్రభ నంత్యకాలములో యుగ సంబంధమైనటువంటి యుగ సమాప్తికి సంబంధమైన కార్యం జరుగుతుండగా మమ్మల్ని బలపరచమని నా ప్రభ నీకు ప్రభా సమీపంగా బలమైన నీకు జనాంగంగా మమ్మల్ని మార్చుమని నాతో మాట్లాడిన దేవ ఈ గ్రూప్ లో థీమ్ తో ప్రభా మరి ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారో వారందరితో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ఎస్ఏఎస్ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి లూకాసు వార్త ఆరవాధ్యాయం లూకాసు వార్త ఆరవాధ్యాయం ఇది కనీసం ఒక మూడు సార్లు చదువుకుంటాను ఈ వాక్యం కోసం నేను అక్కడ మనకి ఏం కనిపిస్తుంది లూకాసు వార్త ఆరవ అధ్యాయంలో అంటే ఆ వచనం యులు ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి తమ విషయమైన దేవుని సంకల్పము ఏంట సంకల్పము అంటే యోహాన్ భక్తుడు గురించి చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ దానికి మీరు ముందు నాలుగు వచనాలు చదువుకుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది యోహాన్ భక్తుడి ద్వారా అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు అయితే అది ఎవరి నామంలో అంటే మారు మనసు విషయమైన బాప్తి మారు మనసు విషయమే శాస్త్రులు పరిసయులు ఎవరు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు వీరికి ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు దాంట్లో ఆరితేరిన వారన్మాట అందులో వాళ్ళని మనము తప్పు పట్టలేనంతగా వాళ్ళు తర్బీది పొందిన ట్రైన్డ్ బాట ట్రైన్డ్ ఫ్రీస్ అఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ వీళ్ళు వాక్య పరిచయ చేసే వాళ్లే యోహాను బాప్తిజం ఇస్తుంటే వీళ్ళు ఒప్పుకోవటం లేదు యోహాను బాక్యం అయితే బాప్తిజం నుంచి యేసు ఏం చెప్తున్నాడో చూడండి ఆ మాట ఇది యేసు మాట పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి బ్రహ్మ విషయమైన దేవుని సంకల్పం ఏంటి దేవుని సంకల్పం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అందరం తెలుసు కదా మనం అంతా బాప్తిజం పొందిన వారమే శివలో పచ్చరిలో వాడబడుతున్న వారమే మన సాక్షుల అనేకులను జీవపరుస్తున్న వారమే పరిశుద్ధాత్మ నడిపి మనం వెళ్తున్న వారమే మనకు తెలుసు బాప్తిజం అంటే ఏంటంటే నీ పాత స్థితిని బూడ్చి నువ్వు మారు మనస్సుతో కొత్త వ్యక్తిగా మార్పు చెందట కాకపోతే అక్కడ వ్యూహానిస్తున్నది ఏంటి కేవలం మారు మనసే యేసు ప్రభు నందు విశ్వసించటం అనేది అప్పటి వరకు ఇంకా జరగలేదు కాబట్టి వాళ్ళు మేము బాప్తిస్మము అంటే కేవలం సున్నతి ధర్మశాస్త్రం సంబంధించి వాళ్ళ పరిశైలు తర్వాత ఉపదేశకులు కాబట్టి ప్రీచర్స్ కదా ప్రీచర్స్ అండ్ ప్రీస్ అని తెలిసిన వారు వాళ్ళు మేము మేము తీసుకోం అయితే బాప్తి నిరాకరించే వారిని దేవుడు ఏమంటూ దైవ సంకల్పంను నిరాకరిస్తున్నారు దైవ సంకల్పం ఆ కాలంలో దైవ సంకల్పం నిరాకరించినారంట అంతే యేసుప్రభు అంటాడు యోగాన గురించి ఈయన దేవుడి చేత పంపబడిన ప్రవక్త కదండి దేవుడి చేత పంపబడిన ప్రవక్త అయితే పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తి పొందక కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది కదా ఆయన ఏంటి నాకిచ్చేది బాప్తిస్మం ఈయన ఏంటి నాకు ఇచ్చేది ఆ చేతిలో నేనే నేను కేవలం ఏసునామంలో బాప్తిస్మం ఇలాంటి రకరకాల బోధలు ఉన్నాయి అయితే ఎవరి బోధలు వాళ్ళవి ఎవరి ఇష్టం వాళ్ళది పశుధాత్మ దేవుడు ఎవరిని నడిపించాలి అని బాగా తెలుసు కాబట్టి మనం ఎవరిని విమర్శించు కనుక మనకు తెలిసిందేంటి ఏసునామంలో బాప్తిమం పొందాలి ఎందుకంటే వారు మనస్సు విషయమైన ఒకటి ఆయననే దేవుడు అని విశ్వసించడం ద్వారా కదా ఆయనతో పాటు మనము మరణించినాము ఆయనతో పాటు మనం లేచినాం ఈ రోజు ఆయన కొరకు మనం నిలబడ్డవారం వాటి అంటే చిన్న సింపుల్ ఆన్సర్ అది ఆయనతో మనం మరణించినము మన పాత స్వభావం చనిపోయింది కానీ ఈ పాత స్వభావముని పూర్తిగా చంపేసినామా ఇది ఒక పెద్ద డౌట్ అనమాట ఈ రోజు పెద్ద డౌట్ సో వాళ్ళని ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ చూడండి మీరు నెక్స్ట్ వచ్చినాము కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చొద్దు ఈ తరము మనుషులను మనం దేనితో పోల్చాలని దేవుడే అంటున్నాడు ఈ తరము మనుషులంటే ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఈ తరం మనం వాక్యం పరిచయం చేసినప్పుడు వినే వాళ్ళు వింటున్నారు వినని వాళ్ళు వినరు విమర్శించి విమర్శిస్తున్నారు ఎగ్ తాళి చేసే కూడా ఆ ప్రకారం చేస్తున్నారు దేవుడిని ఎంతగా దూషించాలో అంతగా క్రైస్తవులను కూడా దూషిస్తూనే ఉన్నారు వాళ్ళని ఏమంటుంది దేవుడు ఈ రోజు ఈ తరము వాణ్ణి నేను దేనితో పోల్చాలి ఈ తరము వారిని మనము దేంతో పోల్చుదును చూడండి దేనితో పోల్చుదును వారు దేనిని పోలి ఉన్నారు సంత వీధులలో కూర్చుండి యుండి మీకు పిలన గ్రోవి ఊదిటి కాని మీరు నాట్యమాడనైతి రెండోది ఏంటి ప్రలాపించిటిమి కాని మీరు ఏడవనైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు ఈ తరము ఎలా ఉంది అంట ఆటపాటలు గేలి చేయటము చదండి ఎవరిని బట్టి విమర్శించటము ఎవరిని దేవుడు పరిశైలు ఉపదేశకులు మామూలు ఆర్డినరీ మెన్ లేమెన్ కాదు ట్రైన్డ్ ప్రీస్ కదా లెవీలు యాజకులు ఆ రోజు చెప్పుకోవాలంటే ఆ టెంపుల్ పూజారులు కదా వీళ్ళందరినీ గురించి ఏమంటున్నాడు వీళ్ళు వీధిలో ఆటలు ఆడుకుంటూ గేలి చేసి పాటలు పాడుకుంటూ నాట్యాలు ఆడుకుంటూ పిల్లన్న గోబి ఊదిన డాన్స్ చేయరా అని చెప్పుకుంటూ ఎగతాండి అనమాట ఆ తరంకి సంబంధించిన ఈ తరం వారు అంటే దేవుడు చెప్పినటువంటి ఆ రోజు తరమైనా ఈ రోజు తరమైనా ఒకటే అదండి ఈ రోజు మనం గమనిస్తున్నామా చర్చెస్ లలో దేవుడి పాటలు అంటారు దేవుడి పాటలు పెట్టుకున్న డాన్స్ చూసినరా మీరు చర్చెస్ లో డాన్సెస్ అదండి ఇవి చూసినప్పుడు మనకు మనసు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే తరము కావిధి అదండి విజుల్స్ వేసుకుంటూ మేము స్కూల్లో ప్రోగ్రామ్స్ వేసినప్పుడు ఈ జానపద గేయాలు అన్ని రకాల ఇండియన్ లాంగ్వేజెస్ పాటలు స్కూల్ డే ప్రోగ్రామ్స్ అప్పుడు ఆ డాన్సెస్ ప్లే చేస్తున్నప్పుడు విజిల్స్ ఉంటాయి చప్పట్లు ఉంటాయి గోళలు ఉంటాయి కేకలు ఉంటాయి అదే విధంగా ఈ రోజు కూడా ఈ తరము వారు ఆడుతున్నారు ఎరతాలు చేస్తున్నారు గోల చేస్తున్నారు వాళ్ళ సంబరాలను చాటుకుంటున్నారు ఇప్పుడు క్రిస్మస్ చూడండి మీరు ఎట్లా చర్చిస్ లో వింతగా కదా యేసు ప్రభు పుట్టాడు పుట్టి ఈ రోజు ఎక్కడ పుట్టాడు కదండి దేవుడు ఈ రోజు పుట్టాడా డిసెంబర్ ట్వంటీ రోజు పుట్టాడు అని ఎక్కడ సరే యూనివర్సల్ గా ప్రపంచం ఒక రోజుని నిర్ణయించుకొని ఆ పండుగ చేసుకుంటున్నారు ఓకే బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేస్తున్నారు పండుగలు చేసేవాడు పండుగలు చేస్తున్నారు కానీ నిజంగా యేసు ప్రభు ఆ రోజు జన్మించాడని దాంట్లో ఆయన చలికాలంలో కాదు మంచు కాలంలో కాదు మనకు వాళ్ళకు యూదా దేశంలో ఏప్రిల్ లో వస్తుంది కాలం ఆ సీజన్ ఆ సీజన్ కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఆ గేలిపాటలు గోల గోలలు ఆడతా పాడతా తిని తాగి తందనలాడే ఆ ఈ రోజు కూడా ఉంది కదండి ఈ రోజు కూడా ఉంది దేవుడు చూడండి అక్కడ ఒక మాట తంత వీధులలో కూర్చుండి ఉండి మీరు పిల్లన గుర్రోవి ఊదితిమి మీరు నాకే మాడనైతి ప్రలాపించితి కాని ఏడువనైతిరి అని ఒకటి పిల్లకు పిల్లకులాట ఆడుకొని పిల్ల కాయలను పోలియున్నారు ఈ తరం వారంట అంటే ఇది మన తరంతో కూడా పోల్చుకోవాలన్నమాట అంటే అదే సేమ్ సిచ్యువేషన్ అదే ప్రోగ్రామ్స్ అదే ఆటలు అదే డైలీ అదే సంబరాలు అదే సంబరాలు ఆ రోజు మారలేదు ఈ రోజు కూడా మారలేదు క్రైస్తవులు చెప్పుకుంటే పెద్ద పెద్ద చర్చెస్ లో కూడా ఈ పరిస్థితి మారలేదు అక్కడ పాస్టర్స్ ఎవరు కూడా ఖండించారు కాబట్టి ఈ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా ఆ రోజు నుంచి జరుగుతూనే ఉంది మధ్య కాలంలో బైబిల్ లేదు బైబిల్ తర్జమా జరగలేదు యేసు తెలియదు బైబిల్ ప్రింటింగ్ వచ్చే వరకు కొంతకాలం స్టబ్దుగా ఉండిపోయినారు సైలెంట్ అయిపోయింది ప్రాసెస్ బైబుల్ వచ్చిన తర్వాత చర్చెస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీ నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇదే అల్లరి అల్లరితో కూడిన ఆటలు పాటలు గేలి చేయటం ఫ్లూట్ వాయిస్ ఉంటే మీరు నాట్యం చేయాలి మేము ఏడిస్తే మేము ఏం చెప్తా అంటే ఒక రకమైన ర్యాగి కదండి రిలీజియస్ ర్యాగి మాస్టర్స్ ఏది చెప్తే అది ఇది కొంచెం హార్ష్ అనిపిస్తుంది కానీ జరుగుతుంది కదా వాక్యం తెలిసిన మనకు కొంచెంసార్లు బాధేస్తుంది ఏంటి ప్రభావం ఇది జరుగుతోంది ప్రభాని ఎక్కడ పరిశుద్ధత ఎక్కడ ప్రభాని అతని వినయ వినయ సమర్పించిన సంబరాలు ఏవి సమర్పించిన సంబరాలు ఏదంటా నువ్వు రక్షించబడ్డ వాళ్ళ సంబరం నువ్వు బ్యాప్టిజం తీసుకున్న దినం అది ఒక సంబరండ్ సాలిబేషన్ రక్షణ తీసుకున్న దినం అది ఒక గొప్ప పండుగ ఎందుకంటే నీ పాపపు స్థితి నుంచి పశుధత్తి స్థితిలోకి అడుగు అది పండుగ ఇక పుట్టిన దినాలు తర్వాత పెళ్లి దినాలు ఆ దినాలు ఈ దినాలు గృహ ఈ లోకానికి సంబంధించినవి వాటితో మనకు సంబంధం లేదు ఎందుకంటా ప్రభు తన ఇమేజ్ లో తన స్వరూపంలో మనం చేసుకున్నప్పుడు ఆయన మాంసమును కదా మాంసపు ముద్దగా తయారు చేసుకున్నాడు ముందు దానికి ముందు ఏం చేసింది మట్టిని కదా కుమ్మరి ఇంటికి వెళ్లి ఆ కుమ్మరి చేసే పని చూడు అనే ఇషయా గ్రంథంలో దేవుడు ప్రవక్త అయిన ఏషియాతో చెప్తున్నాడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు ఆ మట్టిని సరిచేస్తున్నాడు దానిలో నలకలు దానిలో పీలకలు మొలకలు గడ్డి అవి ఏది ఉన్నా సరే గాజు ముక్కలు రాళ్ళు రప్పలు అన్ని వంకర సరి చేసి ఆ మట్టిని జాగ్రత్తగా పిసికినప్పుడు అది స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది అప్పుడు ఆ కుమ్మరికి ఇష్టమైతుందంట ఒక రూపంలోనికి తీసుకురావటానికి అంతగా సరిచేసిన తర్వాతనే ఒక రూపం తీసుకొచ్చినాడు దేవుడు మనల్ని అది కూడా తన స్వరూపంలో తన స్వరూపంలో దేవుడు చేసిన తర్వాత ఊరుకున్నాడా దాన్ని మాంసంతో కప్పి ఆ దానిలో ప్రాణమును పోసినప్పుడు తన జీవమును తనలో నుంచి జీవమును నాసికానందం ద్వారా పోసింది ఆయన మనం బ్రతికినాము అంటే ఆయన జీవంతో కాబట్టి మనం ఆయన సత్తు ఆయన జీవంతో పోయబడ్డాము అన్ని తయారైన తర్వాత ఆయనలో నుంచి తీయబడింది హవ్వ కదా ఈవ్ ఈజ్ టేకన్అట్ ఫ్రమ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ మ్యాన్ ఆన్ దిస్ అర్త్ ఒక పరిపూర్ణమైన యువకుడిగా ఆదాముని చేసి ఆ పరిపూర్ణతలో నుంచి స్త్రీని తీసుకొచ్చిండు ఆమెలో మళ్ళీ జీవం పోయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎముకల్లో జీవం ఉంది ఆ శరీరంలో ఆయన జీవము పోసిండు కాబట్టి ఆ జీవంతో వాళ్ళు బ్రతికిండ్రు ఆ జీవంతో నడిచిండ్రు బ్రతికినంత కాలము ఆ యొక్క జీవంతో ఆయన ఎప్పుడు జీవం తీసేసుకున్నాడో వారు చనిపోయినారు అంటే మనం ఎవరమంట ఆయన సొత్తు ఆయన సొత్తు ఆయన కోసమే మనము ఆయన కోసమే సాక్ష్యము ఆయన కోసమే మన యాగం ఆయన కోసమే మన సేవ ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకోవాలి అలాంటి కుమ్మరి పాత్రని తయారు చేసిన దేవుడు కుమ్మరిగా మనని తన పాత్రగా నీవు పాత్రగా వాడబడుతున్నావా నేను వాడబడుతున్నా మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటా ఇంకా లోపములు ఉన్నాయి ఇంకా లోపములు సరి చేసుకోవాలంట మనం ఇంకా ఆ పరిపూర్ణతలోనికి రాలేదు ఎందుకంటే ఆల్రెడీ పరిపూర్ణంగా తయారు చేసిన దేవుడు ఆ ఆదామును కంట కనిపెడుతున్నప్పటికీ కూడా అవ్వ ద్వారా సాతాను సర్పము ద్వారా వచ్చినప్పుడు కాటు వేసింది దాని ఫలితమే పాపం ఆ సాతాను కాటు ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని తినేసినారు ఆ పాపము మనకు ఎట్లా తరతరాలుగా మంచి చెడులు కూడా మనకు సంక్రమించినట్టే కదండి ఆ శాపం ఏదైతే అవ్వకిచ్చినో అది ఈ రోజుకు స్త్రీ అనుభవిస్తుంది పురుషుడు అనుభవిస్తున్నాడు కష్టార్జితము చెమటోడ్చి నువ్వు భూమిని పండించి సేద్యం చేస్తే కూడా నీకు తగిన ఫలితం రాదు దేవుడు ముందే చెప్పింది అన్ని ఫలితం రాదట అలాంటి స్థితిలో నుంచి దేవుడు అది పూర్ణతలో నుంచి తీసుకొచ్చినప్పటికీ కూడా వారు పది పూర్ణతను కోల్పోయినారు సో అదే సంతానం మనం కూడా కాబట్టి మనం ఈ రోజు మళ్లీ బాప్తిజ్మం తీసుకొని ప్రభువుని ఎరిగి ప్రభువులో అంటు కట్టబడుతున్నాము ప్రభువులో ఒక పాత్రగా మనం నిలబడిపోతున్నాము అయినప్పటికీ పొదువులు కనబడుతున్నాయంట దేవుడు ఈ తరము వారు ఇంకా ఇట్లాగే ఉన్నారు ఎందుకంటే బాలుడు బాల్యం నుంచే మూర్ఖుడు దేవుడు ఏమంటాడు బాలుడు బాల్యం నుంచే మూర్ఖుడు స్వాభావికంగా మూర్ఖత్వం వచ్చిందంట మనుషుల ఆ మూర్ఖత్వం సరిచేసుకోవటమే మారు ఆ మూర్ఖత్వం సరిచేసుకోవటమే ప్రభువులో అంటకట్టబడటము ప్రభువులో మనము ఆయన సంఘమునకు తిరస్సు ఆయన ఆయన శిరస్సు అయినప్పుడు మనము ఆ శరీరంలో భాగమే కదా కాబట్టి మనం ప్రవర్తన ఎట్లా ఉంది అంటే శిరస్సుతో అంటు కట్టబడి ఉన్నామా లోపాలు ఉన్నాయి కదా ప్రభువు అన్నిటినీ మొలకలను రాళ్ళు రప్పలను గాజు మొక్కలు అన్ని తీసి వేసి తయారు చేసిన మనిషిలో ఇంకా లోపం కనిపిస్తోంది ఈ రోజు కూడా సో ఈ తరము వారిని దేంతో పోల్చుదును అంటున్నాడు మనకి ఎంత దుఃఖం ఉండుండొచ్చు ఆ కదా తన శిష్యులతో చెప్పేటప్పుడు యోహాను గురించిన బాప్తిస్మము ఆయన బాప్తిస్మము ఈ శ్వాసులు పరిశైలు ఉపదేశకులు తీసుకోవాలని చెప్తున్నారు నిరాకరిస్తున్నారు అంటే వాళ్ళు ఏం నిరాకరించట దేవుని సంకల్పం దేవుని సంకల్పం నిరాకరించారు అంటే మనం ఏం గమనించాలి ఈ రోజు బాప్తి తీసుకున్నాము ప్రభువు యొక్క మహిమలో మనం వాడబడుతున్నాము ఆ సంకల్పం మనం నెరవేరుస్తున్నామా ప్రశ్నించుకోవాలి ఆ సంకల్పం కనీసం దరిదాపులను మనం తిరుగుతున్నామా ఇంకా మన లోటుందా ఇంకా మనలో పాపం ఇంకా మనలో మానవ క్రియలు కనబడుతున్నాయా ఎందుకంటా మనము దేవునికి ఆలయమై ఉన్నాం చూడండి ఒక మాట ఆ మతేసు వార్త ఇరవై ఒక అధ్యాయం మతేశ్వార్త ఇరవై ఒకట అధ్యాయంలో మనకు ఈ వచనం కనిపిస్తుంది యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరిని వెళ్ళకొట్టి రూకలు మార్చు బల్లలను గువ్వల ఆ పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడను అని వ్రాయబడినది అయితే దానిని దొంగల గుహగా చేసినారు ఇది మనం ప్రతిసారి వింటుంటాము దేవాలయంలో దేవుడు వెళ్ళటము ఆయన ఫస్ట్ టైం తన కోపములు ప్రదర్శించటము అక్కడ అన్ని టేబుల్స్ చిల్లర పైసలు పావురాలు ఎడ్లు గొర్రెలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు బిజినెస్ మందిరంలో బిజినెస్ ఈ రోజుకి కొనసాగుతోంది కదా నవంబర్ మాసం వచ్చిందంటే ప్రతి చర్చ్ లో ఆర్వీస్ ఫెస్టివల్ అదండి అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసే చేంజ్ అంటే గుడిలో కాకుండా గుడి ఆవరణండి సమర్థించుకోవటానికి అనమాట గుడిలో కాదు గుడి ఆవరణలో గుడి బయట కాని ఆ పేరు మాత్రం హార్వేస్ ఫెస్టివల్ కోతకాలపు పండుగ కృతజ్ఞత ఆరాధన నీ కృతజ్ఞత ఆరాధన చెప్పాలంటే నువ్వు గొడ్లని మేపుతున్నావా కోళ్ళని గొర్రెలను మేపుతున్నావా రైతు తన పంటల నుంచి తీసుకొచ్చినట్టు ఒక అర్థం ఉంది నువ్వు ఉద్యోగస్తులైతే నీ జీతంలోకి తెచ్చిస్తున్నావు ఒక అర్థం ఉంది ఎక్కడో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడం ఇది బిజినెస్ కదా ప్రభువు హృదయాలను పరిశోధించేది మనుషుల ఆంతర్యంలో ఎరిగిన వారట చూడండి అక్కడ ఈ మాట ఉంటుంది మనకి ఆ మతేసు వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయంలో నుంచి పదిహేను వచనాల మనం ఇది గమనించినాం ఇక్కడ చూడండి పదిహేను వచనంలో గుడివారును కుంటి దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలకు దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి ప్రభుకు వస్తున్న మహిమను సహించలేకపోతున్న వారు ఈ రోజు కూడా అన్నారు నాకు మహిమ చెందాలి ఎందుకంటే ఎంత చేసినా నేను ఎంత కష్టపడ్డా రాత్రి నుంచి ఈ ప్రోగ్రామ్ తయారు బ్రదర్ నేను చాలా అల్సిపోయినా ఎందుకంటే అంత సమర్పణతో చేసిన క్రెడిట్ నాకు కావాలన్నట్టుగా మాట్లాడుతుంటారు జనాలు కదండి క్రెడిట్ నాకు కావాలి ఏసు ప్రభుకు చెందితే ఒప్పుకోరు ఎందుకంటే మనసులో ఒక బాధ ఎంత చేసినాను కదా వాళ్ళు నాకు ఇంత కూడా వాల్యూవ్వలేకపోయినారు కదా వీళ్ళ ఒక రీతి స్వభావం ఇది ఈ తర్మవారే వీళ్ళంతా ఆ తర్మవారే కాదు ఈ తర్మవారు రోజు కూడా ఇదే ఆలోచన ఎంతో చేస్తున్నా నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు అసలు నన్ను లేదు ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజు గుర్తించటం లేదు నిన్ను గుర్తించాలా నేను మనుషులు గుర్తించడం నీకు ముఖ్యమా నువ్వు చేస్తున్న పనిని కదా మనం కానుకల విషయంలో గమనిస్తానట నువ్వు కుడి చేత్తు ఇచ్చేదానికి ఎడమ చేత్ తెలియకూడదట కుడి చేతు ఇస్తున్నప్పుడు ఏ దానమైనా ఏ సహాయమైనా ఎడమ చేతికే తెలియకూడదట ఇంకా నువ్వు క్రెడిట్ ఎందుకు కావాలి ఇప్పుడు కదండి కానీ ఆలోచించారు ఎందుకంటే ఇది మానవ స్వభావం ఇంకా ఉంది మనము బాప్తీజం తీసుకున్నా ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు బాప్తిజం తీసుకున్న ఇంకా పూర్తిగా ఇంకా ఆ మనుష్యుల పాత స్వభావం మిగిలే ఉంది కాబట్టే అసూయలు కాబట్టే అపోహలు కాబట్టి భేదాలు చిన్న చూడటము ఇంకా అబద్దాలు చెప్పుకోటము తర్వాత పెద్ద ప్రాసెస్ అన్నమాట నాకు పెద్ద పీఠం కావాలి ప్రైమ్ ఇంపార్టెన్స్ కావాలి ఈ రోజు కూడా ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు ఆస్క్ ఫర్ ఎ ప్రైమ్ ప్లేస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ పరిచర్యలో దేవుడి పరిచర్యలో ప్రముఖ స్థానం అవసరం లేదు మనకి ఎందుకంట ఈలోకరీతిగా అన్ని పోయేవే మనకు కావాల్సిన ప్రముఖ స్థానము పరలోకంలో హెవెన్లీ ప్లేస్ అక్కడ దేవుడు బలా మంచి దాసుడ అని చెప్పగలగాలి ఆ దానికోసం ప్రయత్నం చేయాలి గానీ ఈలోక రీతిగా ఈ పోటీలు ఈ జలసి ఈ పగ ఈ ద్వేషము ఇవి ఇంకా పాత స్వభావమే పరిపూర్ణతలోనికి నువ్వు రానిలేదు నిన్ను పరిపూర్ణుడైన ఆదాము నుంచి తీసినప్పటికీ అదండి రక్షణ తీసుకున్నప్పుడు రక్షణ అనుభవిస్తున్నప్పుడు రక్షణ భాగ్యంలోకి మనం వచ్చినప్పుడు ప్రభు రక్షణ వరం గా మనకి ఆ వరం నేను కాపాడుకోలేకపోతున్నావు మళ్లీ మనుష్య పాత స్వభావం నుండి పడిపోతున్నావు మీరైనా నేనైనా నేను కూడా దేనిలోనూ తగ్గు కాదు అదను అందరితో ఈ మనుషులకు ఈ పాత స్వభావం తీసివేయాలని దేవుడు ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నాడు ఈ తరము నేను దేంతో పోల్చుదును చూడండి ఆ మాట లాస్ట్ లో ఇరవై ఒకటో వచనంలో బాలుద యొక్క ఆయన వోపపడి మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆడుతున్నారు పరిశైలు ఏంటిది గోళ నువ్వు వస్తున్నావు చర్చిని డిస్టర్బ్ చేస్తున్నావు పిల్లలు కేకలేస్తున్నారు దేవుడికి జయహో జయహో అంటున్నారు అసలు ఏంటి ఇది శాస్తులు జీర్ణించుకోలేని విషయము ఏంటది గలిలయలోని కదా నజరీతులు పుట్టినవాడు యూదులకు రాజుగా స్వస్థత కార్యములు చేస్తున్నాడు యోహన్ ఆల్రెడీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఈయనే దేవుడి గొర్రె పిల్ల అని చెప్తున్నాడు ఆయన ఏమో మారు మనసుల దేవాలయంలోకి వచ్చి ఇది దేవుని మందిరము ప్రవార్థన మందిరం హెచ్చరిస్తున్నాడు మండిపడుతున్నాడు కోపం వస్తున్నాడు ఇదేంటి మా గుడిలో ఈయనొచ్చేంటి అది ఎవరి గుడి అంట ఆయనదే కదా చూడండి ఆ మాట మనం ఏం చూస్తాము ఆ మతేసి వార్త ఇరవై నాలుగు ఇదే మాట చూస్తాం మనం ఇరవై నాలుగు రెండు మతేసు వార్త ఇరవై నాలుగు రెండులో అందుక మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఏది రాతి రాతి నిలబడకుండా ఆ మొదటి వచ్చినాం చూడండి ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలోనూ ఆయనకు చూపించి అ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అంట ఆర్కిటెక్చర్ కి మార్వల్ ఎస్ ఎగ్జాంపుల్ అంటే ఆ యరిశరే మందిరం చదండి ఆ మందిరము ఎంత గొప్పగా నిర్మించబడింది అంటే మనకు తెలుసు దాని ప్రయాసం వెనక దావీదును సొలమోనున్నారని కదండి నలభై రోజులు నిద్ర బా నిద్రానక ఆహారం అన్ని మానుకుని కష్టపడి కట్టించబడిన మందిరం అది దావీదు కట్టానంటే నేనేమో సారంభి గృహంలో సంతోషంగా ఉంటే నా మందసము అక్కడ దిక్కుమాలిన స్థలంలో ఉండడమా నాకు నచ్చదు ప్రభు నేను మందిరం కట్టిస్తాను అంటే దేవుడు అంటున్నావు నీ చేతులు రక్తము చేత మలినమైనవి నువ్వు యుద్ధాలు చేసి అనేకులను చంపినవు దావిడు గొప్ప కార్యం లేదా దావిడు చేసిన ప్రార్థనలు దావిది పడిన అవస్థలు దావిడు చేసిన పోరాటములు దావిదు చే దావిదు శోధించబడిన విధము అన్నిట్లోనూ కూడా దావిదు దేవుడికి మొదటి స్థానం ఇచ్చి ఆయనను కన్సల్ట్ చేసిన తర్వాతనే ఏ కార్యమైనా చేయగలిగిండు అన్ని విజయవంతంగా చేయగలిగిండు ఒక రెండు విషయాలు తప్పు చేసి కదా దేవుడు ఏమంటాడు నా హృదయానుసారుడైన దావీడు కానీ ఈ ఒక రెండు విషయాలు తప్పిపోయింది కూడా ఏంటది బత్సవ విషయం కదండి వచ్చే భవిష్యంగా తప్పిపోయింది పరాయి స్త్రీని మోహించడం ఆమెని భార్యగా స్వీకరించడం ఆమె భర్తను చంపించడం ఇవి దేవుడికి నచ్చలేదు ఎందుకంటే ఇవి దేవుడిని కన్సల్ట్ చేసి ఆయన దగ్గర విచారణ చేసి చేసిన పని కాదు అన్న సొంత ఆలోచన అన్న ఈ తరంతో సంబంధించిన వాడు కూడా కదండి సొంత ఆలోచన తోటి చేసిన పని ఇది అలాగే ఇంకొకటి ఏంటంట ప్రజా సంఖ్య సెన్సస్ కదా నా దేశంలో ఎంతమంది యూధులు ఉన్నారు ఇస్రాయేళ్లు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్క కట్టడానికి దేవుణ్ణి అడగకుండానే అంటే తన ప్రైడ్ తన గొప్పతనము తన అహంకారాన్ని చూపించుకోవటానికి నా దగ్గర ఇంతమంది జనాంగం ఉన్నారు నా పాలనలో ఇంత మంది ఉన్నారు అని చెప్పుకోవటానికి దేవుని యొద్ విచారించకుండానే చేసింది ఈ రెండు విషయాలు దేవుడు నచ్చలేదు ఈ రెండు విషయాలు దేవుడికి నచ్చలేదు కాబట్టి దేవుడు ఏమంటుండ్రు నో దేవి నువ్వు మందిరం నాకు కట్టిస్తానంటే నేను ఒప్పుకోను నాకు ఇలాంటి వ్యక్తుల ద్వారా మందిరం వద్దు అంటున్నాడు ఎవరు కావాలంట సులమును చేత కట్టిస్తే ఒప్పుకుంటానన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసిండు దావిడ్కి నో చెప్పి నా కద్దు అవి బాధపడలేదు ఎందుకంటే తను ప్రతి విషయంలో దేవుని యొద్ద తన తప్పులు ఒప్పుకుంటూ ఏది దాచకుండా పశ్చాత్తాపం పొందుతూనే వచ్చాడు చనిపోయే వరకు కూడా కానీ లాస్ట్ లో కొంచెం తిరుగుబాటు స్వభావం చేసినప్పటికీ నీ దేవుడు అలాగే మనం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఎన్నో తప్పులు జరిగిస్తుంటాం కానీ ఒప్పుకోవాలా వాటిని విడిచిపెట్టాలా ప్రభు సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం రావాలా నిజమైన పశ్చాత్తాప మారు మనసు తగినట్టుగా కన్నీరు వీడ్చు పశ్చాత్తాప అది నిజమైనది లక్షణార్థమైన మారు మనసును చేస్తాడు నిజమైన పశ్చాత్తాపం దేవుడు దేవుడు చేసిండు కాబట్టి దావిడు ఆయన చేసిండు కాబట్టి ఆయనని దేవుడికి అనుకరించాడు అప్పటికీ మనకేమంటాడు నా హృదయానుసారుడు అంటే నా హృదయంలో నేను ఎట్లా అనుకున్నా అట్లాగే బ్రతికిండు ఆయన నేను చెప్పినట్టు విన్నాడు నా మాటలో ఆచరించింది ఒక రెండు విషయాలు తప్పిపోయినా క్షమించిండు ఎందుకంటే ప్రేమ గలిది కానీ దావిడేం చేసిండు మందిరానికి సరిపడవన్నీ సామగ్రి సమకూర్చిండు సోలమోన్ కుప్పిండు సోలమోను తన పీరియడ్ లో మందిరం కట్టించి దేవుడు ఏమంటుడు ఈ మందిరము రాతి మీద రాతి కూడా నిలబడే టైం వచ్చింది రాదు అది కూలిపోతుంది ఆ మందిరము ఎందుకంట ఇహలోకంగా మనుష్యులు నిర్మించే హస్తకృత్యాలలో నివసించేవాడు కాదు ఆయన హస్తకృత్యాలలో నివసించేవాడు కాదు ఆయన నీ హృదయంలో నా హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు ఎందుకు ఎందుకు ఎందుకంటే ఆయన మనలో తన జీవంను పోసిండు మనము ఆయన సొత్తు విలువబట్టి కొనబడిన వారం మనలో జీవం ను పోసిన దేవుడు మన మీద పూర్తి హక్కులు ఆయనకున్నాయి కదా దేవుడు నువ్వు ఈ విషయంలో దూర్చొద్దు ఇది నా వ్యక్తిగతం అని చెప్పడానికి ఏ ఆస్కారం లేదు కారణం ఏంటి దేవుని సొత్తు ప్రజలు మనం ఎవరము దేవుని సొత్తు ఆయన సంతానంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న వారు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవాలయం ను పడగొట్టు అంటాడు యూహాన్సు వార్తలో యోహాన్సు వార్తలో ఆ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక మాట చూడండి దేవాలయం విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేవకులు అడుగుతున్నారట రెండవ అధ్యాయము నైన్టీన్త్ వర్స్ జాన్ చాప్టర్ గాస్పల్ జాన్ సెకండ్ చాప్టర్ అండ్ నైన్టీన్త్ వర్స్ అక్కడి నుంచి చూద్దాం అక్కడి నుంచి చూద్దాం అక్కడ మనకు థర్టీన్త్ వర్స్ చూస్తే యూదుల పస్కా పండుగ సమీపించగా ఏసు ఎరసి వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారిని రూకలు మార్చువారిని చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నీ దేవాలయంలో నుండి సోలి రూకలు మార్చివారిని రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడే ఇక్కడ నుండి తీసుకుని నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని అమ్మవాతను చేయకుడి అని చెప్పాను ఆయన శిష్యులు అప్పుడు ఆ శిష్యుల అంతరంగం అనమాట ఏమంటున్నాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను అని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకో తన ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి అంట తన ఇంటిని గూర్చిన ఆసక్తి అనకు ఎంతగా తినివేస్తుంది నా ఇల్లు నా ఇల్లు ఇప్పుడు ఈ మనం కూడా నెలకొంటాం కదా అమ్మో ఇది నా ఇల్లు ఎంత ప్రేమ మనకు ఆ ఇంటి మీద ఎంత ఆశలు ఉంటాయి కదా ఆయనని సర్దిద్దుకోవాలా సరి చేసుకోవాలా అని చెప్పి నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినేస్తోంది అని వాక్యాన్ని గుర్తు చేసుకున్నారంట శిష్యులు ప్రభుకు తన ఇంటిని విషయంలో ఎంత ఆసక్తి ఉందో అక్కడ వాళ్ళు గమనించారంట ఎందుకంటే మందిరం ఆ బిజినెస్ సెంటర్ గా మార్చినందుకు ఆయన కోపం వచ్చేసింది దాంతో తన రౌద్రుడై అవన్నీ పడబొట్టి విరగొట్టి వెలబొట్టి కదా ప్రజలను హెచ్చరించినప్పుడు ఆయన ఆసక్తిని గమనిస్తున్నారు వాళ్ళు అక్కడ ఏమంటున్నాడు కాబట్టి యూదులు నీవు ఈ కార్యం చేసినావే ఏ సూచక మాకు చూపేదవని ఆయన అడగగా యూదు డౌట్ శిష్యుల డౌట్ వస్తుంటా ఏంటి ఇంత గోలగోళ చేస్తున్నావు చర్చ్ వదిలేస్తున్నావు చర్చ్ అన్నిటిని పడబడుతున్నావు ఎలబడుతున్నావు అందరినీ హెచ్చరిస్తున్నావు ఏంటి ప్రజలకు డౌట్ వస్తుంది కదా యేసు ప్రభు ఎక్కడో కదా పల్లెటూరులో నజరేతులో ఈ జరుషలంలోకి వచ్చేసి చర్చ్ ని నాశనం చేస్తున్నాడు చర్చ్ లో వాళ్ళందరినీ వెళ్లబడుతున్నాడు కోపడుతున్నాడు అర్థం కాలేదు ఆయన ఏమో తన మందిరము తన ఇల్లు అది చదండి వశుధాత్మ దేవుడిని నివసించే మందిరం అది తన ఇంటిని కూర్చిన ఆసక్తి ఆయనని భర్జిస్తున్నది కాబట్టి ఆయన ఆరాటంతో పోరాడుతున్నాడు అక్కడ ప్రజలతోటి వాళ్ళని సరి చేస్తున్నాడు అక్కడ కాబట్టి ఆయన ఏమంటున్నాడు నీవు ఆ పద్యంగా కాబట్టి యూదులు ఏ సూచక క్రియ మాకు చూపేటవు అని ఆయన అడగగా ఇంతగా చేస్తున్నావు నీకు ఏం సంబంధం నీ మందిరంతో నువ్వు ఏం సూచక క్రియ మాకు చెప్పాలనుకుంటున్నావు అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ దేవాలయం ను పడగొట్టండి ఈ దేవాలయం పడగొట్టండి మూడు దినాలలో దానిని లేకూడదని వార్త చెప్పాడు అప్పుడు ఈ డౌట్ అవుతుంది ఏంటి నలభై రోజులు కష్టపడితే ఎన్నో వేల మంది మందిరం నిర్మించబడింది మూడు దినాల లేపేస్తాడు మూడు దినాలలో లేపేస్తాడు ఆయన తన శరీరము అను దేవాలయం ను తన శరీరము అను దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కనబడుతున్నటువంటి లిటరల్ గా ఒక బిల్డింగ్ గురించి మాట్లాడటం లేదు ఆయన ఎందుకంటే అవి మనుష్యుల చేతి హస్త కృత్యములు చేతులతో చేసినట్టే హ్యాండ్ మేడ్ వర్క్స్ అవి ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్ బిల్డింగ్ మాన్యుమెంట్ అది దాని గురించి మాట్లాడట్లేదు తన శరీరం నుంచి అక్కడ ఆయనకు ఆయన ఆయనకు మర్మముగా మాట్లాడుతున్నారు వాళ్ళతోటి ఆయన ఏమంటున్నాడు అయితే ఆయన తన శరీరం దేవాలయం నుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన అప్పుడు జ్ఞాపకం చేసుకునేది సో మందిరం అంటే ఈ మందిరం కాదు ఆయన ఒక మందిరం వేసే ఒక దేవాలయం తన మందిరం గురించి ఆయన చెప్తున్నాడు దీన్ని పడగొట్టండి నేను మూడు రోజులు నిలబెడతాను చనిపోయినా మూడో రోజు తిరిగి లేచిందా లేదా కదండి ఇంతకు సాక్ష్యం యోనాకు యోనాను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు మూడు రోజులు నేను లేపుతాను అంటున్నాడు ఈ మందిరం గురించి కాబట్టి అక్కడ జనాలందరు ఆశ్చర్యపోతున్నారు ఆయన బోధకి ఈ దేవాలయం గురించి నేను మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆయన మృతులలో నేను లేచినప్పుడు ఇది వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ఆ పచకా సమయం ఎరుశంలో ఉండగా ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం కార్యాలను చూసినాక ఆయన మాట్లాడిన తర్వాతనే జనాలు విశ్వసించడం మొదలు ఈ రోజు కూడా నీ పట్ల నా పట్ల కార్యం జరిగితేనే అమ్ముతున్నాం లేకపోతే ఈయన నాకేం చేయడు పక్కన వాళ్ళకి అందం చేస్తా కదా నేను ఎంత మొరపెట్టా నా అనేటువంటి ఒక నిరుత్సాహము ఒక నిర్వేదంతోనే ఉన్నారు చాలా మంది క్రైస్తవులు ఈ రోజు నన్ను చూడడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నాకు మాత్రం చేయడు అనే మాటని వినిపిస్తుంది కానీ ప్రభువు కార్యం ఎంతో గొప్పవి ఆయన సమయం తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవో ఎలా ఉండాలంట దీన మనస్కుల ఉండు ఉందా అసలు దీనత్వం ఉందా మన దీనత్వం నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి నేను ఇట్లాంటి నా స్కూల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయనమాట చెప్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి మాట్లాడుతుంటారు నాతో ఒక అర్ధ గంట మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారు టీచర్ మీరు చూడటానికి చాలా హార్ష్ కఠినంగా కనబడతారు అసలు పిల్లలు భయపడతారు కానీ మీతో మాట్లాడినాక అరగంటకు అర్థమైంది మీరు చాలా మంచి వాళ్ళు ఎంత బాగా విషదప్పారు ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్కడ చూసినారో ఆన్లైన్ టీచింగ్ లో చూసి కరోనా టైమ్ లో ప్రతిరోజు ఐదు పీరియడ్లు ఇట్లా కెమెరా ముందు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లెసన్స్ విన్న పేరెంట్స్ అప్పుడు మాట్లాడుతున్నారు మీరు చూడటానికి కర్కషంగా కనపడతారు కానీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చాలా స్ట్రిక్ట్ ఆ పిల్లలు భయపడతారు కానీ మీరు అట్లా కాదు వృత్తి రీతి అట్లా ఉండాలి కానీ నిజంగా నా ప్రవృత్తిలో అలా కాదు నేను నేను చాలా సాఫ్ట్గా ఉంటా అని వాళ్ళే చెప్తారు నేను చెప్పడం కాదు వాళ్లే చెప్తారు అంటే చూడటానికి స్టన్ గా హార్డ్ గా కనిపించినంత మాత్రాన వాళ్ళందరు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని పై మెరుగులను చూసి విశ్లేషించలేము కదండి ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అందరూ ఆ పండుగలలో వచ్చినప్పుడు ఆయనను చూచి విశ్వసించి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు తన యుద్ధకు వస్తున్న వారు అందరిని చూస్తున్నాడు అందరు ఏంటంటే అడుగుతున్నారు స్వస్థతలు కావాలని గొప్ప కార్యలు కావాలని విడుదల కావాలని ఏంటంటో ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది కాబట్టి వస్తున్నారు అడుగుతున్నారు పొందుకుంటున్నారు అయితే హృదయంలో ఎరిగినవాడు ఆయన అంతరంగంలోనూ కాబట్టి వాళ్ళు అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనక ఆయనని తన్ను వారి వశం చేసుకుని ఆయన మనుష్యుని అంతర్మని ఎరిగినవాడు కనుక ఎవడునూ మనిషిని కూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వన లేదు మనం చాలా సార్లు అంటాం కదా పలానాోడు మంచివాడండి అక్కడ వెళ్ళండి మీరు బాగా చేస్తాడు లేదా పలానా బ్రదర్ వాక్యం బాగా చెప్తాడు మీరు అక్కడికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉంటాడు లేదా పలానా సిస్టర్ చాలా బాగా సాక్ష్యాలు చెప్తాదండి మీ గురించి ప్రార్థన చేస్తుంది మీరు అక్కడికి వెళ్ళండి పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తిని మనం ఎంతో మంది గురించి సాక్ష్యం ఇస్తుంటామో మన సాక్ష్యం చెల్లరు మన సాక్ష్యము అంటే మనం రికమెండేషన్ చేయకూడదట పలానాడు పలానాడు రికమెండ్ చేయడానికి వీలు ఎందుకంటా అంతరాంగంలో ఎన్న దేవుడు అక్కడ చూడండి మాట నేను అనట్లేదు ఆయన మనుష్యుని అంతర్యం ఎదిగినవాడు కనుక ఎవడను మనిషిని కూసి ఆయనకు సాక్ష్యము ఇయన లేదు ఈయనక్కర లేదు కాబట్టి ఈయననే దేవాలయం ఈ దేవాలయం పడగొట్టే మూడో దినం లేపేస్తానని వాగ్దానం చేసిన వాళ్ళకి కదా అది ఎప్పుడైనా చనిపోయి లేచిన తర్వాత యోధులు ఆ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన దేవాలయం ఇప్పుడు ముందేమో దేవాలయం చూపించినప్పుడు ఇది రాతి మీద రాతి నిలబడదా అని చెప్పి పెట్టారు ఆయనే దేవాలయం అంటాడు ఇంకొక మాట చూడండి యోహన్సు వార్త యోహన్సు వార్త రెండవ అధ్యాయం యోహాన్సు వార్త రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంది రెండవ అధ్యాయంలో ఏముంది చూడండి అక్కడ యో జాన్ జాన్ సెకండ్ చాప్టర్ అండ్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ అక్కడ ట్వంటీ లో ఆయన తన శరీరం దేవాలయం ను గురించి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలను వారు జ్ఞాపకం చేసుకోరు అని కదా ఆయన శరీరం గురించి చెప్పినప్పుడు ఈ లోకరీతిగా కాదు దేవాలయం అంటే ఆయన నుంచి దిగి ఆయననే దేవాలయం ఈ రాతి మీద రాతి కట్టడాలు ఉండవు ఒకరోజు పోతాయి కదా ఆఫ్టర్ ఆఫ్టర్ రిజర్వెక్షన్ థర్టీ ఇయర్స్ తర్వాత ఆ మందిరం కూలిపోయాయి యుద్ధాలలో అప్పటి నుంచి మందిరం లేదు ఏడుచెల్లేము అదండి ఆ ముస్లింస్ అల్ అక్సా మాస్క్ చూపిస్తూ ఉంటారు గోల్డెన్ డోమ్ తోటి ఎర్శలేం మందిరం ఎర్సు ఎర్శిలిం మందిరం కానే కాదు ముస్లింస్ది ఒక మజీద్ అది ఆ ప్లేస్ లో ఉండాల్సిన చర్చ్ అక్కడ మజీద్ కట్టబడింది అది కూలిపోతుంది దాని ప్లేస్ లో మందిరం వస్తుంది ఒక రూమర్స్ కదా అది ఎంతవరకు సాధ్య అసాధ్యాలు మనకు తెలియదు అట్టవచ్చు కట్టకపోవచ్చు ఎందుకంట భౌతికంగా ఈలోక రీతిగా మందిరం కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని కొరకు కావాల్సినటువంటి సామగ్రిని సమకూర్చుకుంటారు మందసం పెట్ట కూడా దొరికిందని కదా మనకు వార్తలు అయితే మనకు వార్త సంబంధం లేదు ఎందుకంట ఈ అంత్యకాలంలో దేవుడు ఎవరిని కడుతున్నాడంట ఆత్మీయ మందిరం కట్టబడుతుంది ఎక్కడి నుంచి అంట ఆయన పునరుద్ధారణైన దినం స్టార్ట్ అయిందంట అంత్యోకలో విశ్వాసులు మొదటగా క్రైస్తవులు అనబడిరి అని మనం వింటామా అంత్య విశ్వాసులు క్రైస్తవులు అనబడిరి యేసు ప్రభు చనిపోయిన రిజరక్షన్ అయిన ఫిఫ్టీ ఎయిత్ డే పెంచుకోస్త్ ఆ దినమున్న మరి అమ్మ ఆమెతో పాటు ఆమె కుమారులు ఆయనతో పాటు ఒక డెబ్బై మంది నూట మంది మొత్తం శిష్యులతో కలిపి అందరూ ప్రార్థన చేస్తుంటేనే కదా పశుధాత్మ దిగి వచ్చింది యేసు ప్రభు వెళ్లిన ఫిఫ్టీ డే వచ్చింది ఆత్మ అప్పటి నుంచి పెంచుకోస వాళ్ళు యథాతథంగా ఆచరిస్తున్నారు పశుధాత్మతను నిండుకున్న వారే అగ్ని అగ్నిలాగా నాలుకల వాళ్ళని అనాయింట్ అభిషేకించింది దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది ఆ ప్రాసెస్ లో పరిశుద్ధులుగా పిలువబడిన అపోస్తులు పన్నెండు మందిని కూడా ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదు బ్రహ్మచారులుగా సేవకు సమర్పించుకున్న వారే ఊదిగంతం వరకు వెళ్లిపోయాడు వాళ్ళు వాళ్ళతో పాటు ఇంకొక డెబ్బై మందిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరినిగా పంపించింది ప్రతి ఆయన ప్రార్థన చేసి అప్పుడు అభిషేకించి ప్రార్థన అపోస్తులుగా పన్నెండు మందిని చేసేటప్పుడు కూడా ముందు ప్రార్థించి గెచ్చమని తోటలో ఆయన ప్రార్థన చేసి అప్పుడు పన్నెండు మందిని ఎంత మంది నుంచి ఒక ట్వెల్వ్ మెంబర్స్ ని ఎన్నుకున్నాడు ఆయన ఆ ట్వెల్వ్ మెంబర్స్ లో ఎంత మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు అంటే మీకు తెలుసు వాక్యం చదువుతున్నారు కదా మార్తలో మీకు తెలుసు ఎంతమంది చదువుకుంటున్నారు ఎంత ఆ అభిషేకం ఉంది అనేది మీరు గమనిస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది దాంట్లో పేరును కూడా మెన్షన్ చేస్తున్నాడు దేవుడు అక్కడ ఎవరి పేరు అది చూడండి మూర్ఖుడైనా దుష్టుడైనా ఇస్కర్యోతు యూదా కూడా ఆ పన్నెండు మందిలో అంటే ఒక మూర్ఖుడు ఒక అనుమానస్తుడు ఒక దూడుకు వ్యక్తి ఒక ఆ చదువు రాని వ్యక్తి చేపలు వ్యక్తి ఇట్లా పన్నెండు మందిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కేటగిరీకి కదండి ఆశ్చర్యమేస్తుంది వీళ్ళని అభిషేకించిన తర్వాతనే వాళ్ళలో వాక్చాతుర్యం పెరిగింది వాళ్ళు దేవుడితో మూడున్నర సంవత్సరాల సేవలో ప్రత్యక్షంగా ఆయన చూసినారు కన్న వాటిని విన్న వాటిని గురించే వాళ్ళు చెప్పగలిగేరు ఎందుకంటే ప్రభుత్వ ప్రయాణించిండ్రు ఇరుడు సేవకులకు ప్రభుత్వ ప్రయాణము అంటేనే కొంచెం ఆశ్చర్యం ఉంటుంది ఇప్పుడు ఎక్కడండీ ప్రయాణము అంటే పరిశుద్ధాత్మ దేవుడితో ప్రయాణం అంటే అది ఒప్పుకుంటారు పరిశుధాత్మ దేవుడే ప్రభువు కదా ఆ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వ ప్రయాణం అంటే నీలో మత్స డాగు లేకుండా కల్మషము లేని నిందారహితుడవై ఉండాలన్నమాట ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన పరిశుద్ధ ఎప్పుడు అంటాడు కదా నేను పరిశుద్ధుడను కాబట్టి వీరును పరిశుద్ధులై ఉండడు మరి సేవలో పరిశుద్ధతో ఉన్నదా సేవలో పశుత ఉన్నదా ప్రశ్నించుకోవాలి మనం సేవ చేస్తున్నాము కదా సేవ చేస్తున్నాము దీంట్లో మరి పశుదత కనపడుతుందా ఇంకా మలినములు మచ్చలు డాగులు కదా దుర్నీతి వ్యాపారం కనబడుతుంది ఈ రోజు కూడా సేవలు అంటే మన టీం గురించి నేను మాట్లాడటం లేదు కదా గొప్ప కార్పొరేట్ సేవలు అంటాం కార్పొరేట్ సేవ అనేది కదండి సేవ అంటే సేవనే దాంట్లో కార్పొరేటా రిచ్ బ్యాడా పోరా అనేది ఉండదు యశు చేసినప్పుడు సేవలు ఉండే అలా పడవల నా కాలినడకనే ఉన్నది కదా అక్కడక్కడ ఆయన గాడిద మీద ఆ నడిచినట్టు ప్రయాణం చేసినట్టుగా ఉంటది కానీ ఎక్కువ శాతం నడక మీదే నావలో పడవలో పోతున్నాడు అంటే ఆ రోజులో ఉన్న ఫెసిలిటీస్ అది మనం రీచ్ అనుకోవచ్చు కానీ ఆయన సేవ ఉందంట నిరాడంబరముగా కదండి హోరెత్తే గాలులు పాటలు ఆటలతో లేదు ఆయన సత్యవాక్యం ను సర్వసత్యంలోనికి నడిపించి ఈ రోజు మన సేవలో మనం వాక్య ప్రచారలో సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నామా ప్రశ్నించుకోవాలి మన వాక్యంలో సర్వసత్యం ఉందా ఎంతసేపు ప్రార్థించండి ఉపవాసం ఉండండి అన్ని అన్నిటిని త్యజించండి ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకోకండి ఇది మనము ప్రతి సంఘంలో వింటున్నాం మరి మన సంఘంలో మన కేడిపిఎం లో ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత గురించి మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకు వేరై మీరు ఉండండి అంటున్నాడు కదా దేవుడు శిష్యులను ఏమంటున్నాడు వారికి వేరే మీరు ఉండండి మనం ఉంటున్నామా అన్ని సంఘాలతో పాటు సమానంగా ఉన్నామా ప్రశ్నించుకోవాలి మన సంఘం మన మన వాక్య పరిచర్యలో విశ్వాసం గురించిన ఏదైనా మీరు ఆ ప్రెషర్ తో కూడిన వాక్యం అందిస్తున్నామా ప్రభు మన ప్రశ్నిస్తాడు ఎందుకంట చెప్పేవాడికి కూడా ఇది వర్తిస్తుంది కదా ఇప్పుడు నాకు కూడా వర్తిస్తుంది చెప్పేవాడు సగంలో మన టీంలోనే కాదు ప్రపంచం కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది వాక్యం వాక్యంగా బోధించగలగాలి అద సత్యము సర్వ సత్యంలోనికి నడిపించాలి సర్వ సత్యంలోనికి నడిపించాలి ఎందుకంట మనం చూస్తాం ఇది ఎక్కడ మొదటి కొరంతి పత్రికలు చూడండి ఒకసారి మొదటి కొరంతి పత్రిక నేను ఎక్కువ కొంచెం కొటేషన్స్ క్లారిటీ కోసం ఇస్తున్నాను ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు తర్వాత మళ్ళీ వినొచ్చు ఆ క్లారిటీ తీసుకోవచ్చు మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయం మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు అధ్యా మొదటి కొరంతి పత్రిక ఎప్పుడు విన్నవే ఈ నేను ఏం కొత్తగా చెప్పటం లేదు మొదటి కొరంతి పత్రిక ఆ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ సిక్స్టీన్ అండ్ అక్కడ ఏముందో ఒకసారి చూద్దామా మీరు దేవుని ఆలయమై ఉన్నారు ముందు ప్రశ్న శిష్యులు ఏం చెప్పిండ్రు ఇదిగో మందిరము దీని కట్టడం చూడు ప్రభా అన్నాడు అప్పుడు దేవుడు ఆ మందిరంను సరిచేసి తర్వాత వీరు నువ్వు మాకు ఏం సూచిక క్రియ చేయగలవు ఎందుకు నీకు ఇంత ఆసక్తి దేవాలయం విషయంలో మీరు పరగొట్టి చూడండి దీని లేపుతా అనడు అది దేని గురించి తన శరీరం గురించి ఇప్పుడు కొరంతిలో మనకు పౌలు భక్తుడు కదా అప్పోస్తుడైనా పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటి మీరే దేవుని దేవాలయ మీరే దేవుడి ఆయన ఆలయమయ్యున్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియో మీరు ఎరుగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయం ను పాడు చేసిన ఏడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయం ఎప్పుడు పాడవుతుందంట దుర్వ్యాపారం జరిగినప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నాం కదా ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతోంది ఆయన సహించలేకపోయాడు ఈరోజు మనం ఏంటంట ఆయన ఆలయమై ఉన్నాము ఈ ఆలయంలో పరశుధాత్మ దేవుడు నివసించుచున్నాడు మనము మన శరీరం కాదు మన మన అంతరాంగం మన మనస్సులో మన ఆలోచనల్లో ఆయన ఆలయం మనమే ఆయన ఆలయం ఈ ఆలయంలో దుర్వ్యాపారం ఈ రోజుకుందా కుటిలమైన ప్లాన్స్ కదా చాలా చాలా కాంప్లికేటెడ్ గా మనం జీవిస్తున్నామా అసలు అర్థం కానమాట కొంతమంది అసలు వాడు ఏంటి బ్రదర్ ఆమె ఏంటి సిస్టర్ ఆమె అర్థమే కాదు నాకు అనే కాంప్లికేటెడ్ మేనరిజమ్స్ మనలో ఉన్నాయా మనలో లోటుపాటు మనం చూసుకుంటున్నామా ఎదుటి వ్యక్తి చూస్తున్నామా మనలో మనం సరిచేసుకుంటున్నామా ప్రతిదిన మనం ప్రార్థిస్తున్నాం ప్రభావాన్ని సరిచే అన్ను బాగు నన్ను మొట్టు నాలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించు నాలో ఉన్న బలహీనతలన్నిటి క్షమించు కదా అన్ని అనుకున్నాము కానీ ఏది ఏది పోతలేదు అన్ని అట్లాగే ఉంటున్నాయి అప్పుడు మనం ఏం గమనించాలంటే సంపూర్ణంగా లోబడలేదు సింపుల్ వర్డ్ సంపూర్ణంగా లోబడలేదు ఎందుకంటా ఆయన ఏమంటాడు మీలో పరశుధార్ముడు ఉన్నాడన్నది మీకు తెరదా ఎవడైనా దేవుని ఆలయం పాడు ఇలా దేవుడు వాడిని పాడు దేవుడి వాడిని పాడు చేయను ఈ ఆలయంలో మనం పాడు చేసే మనకు హక్కు లేదంటే ఎందుకంటా ఈ ఆలయంలో ఆయన జీవం ఉన్నది కదా ఇప్పుడు మన మందిరం విషయంకొస్తే నిర్గమాకాణంలో మనం గమనిస్తుంటాం కదా ఏమున్నాయి ఆ మందిరంలో ఆ మందసంలో ఆ దేవాలయంలో ఏముందంట అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది మందసం ఉంది ఇప్పుడు మనం ఏంటి ఆయన ఆలయమై ఉన్నాము మరి మనలో ఆ మందసము ఉన్నదా ప్రశ్నించుకోవాలి మనమే కదా ఆలయం అంటే మరి ఈ ఆ మందసం ఉన్నదా ఏముందా మండసంలో ఏముందని చె మీకేమన్నా ఎవరికన గుర్తుందా దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి రెండు రాతి పలకలు పది ఆజ్ఞలు మందసంలో ఏమున్నాయంట పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలు మనలో ఉన్నాయా అదండి విగ్రహారాధన చేయకూడదు దొంగిలకూడదు లేదా నన్ను సన్మానించవలను ఇతరులు ఆశించవద్దు ఉన్నాయా ఇవన్నీ ఆ మందస పలకలోని వాగ్దానాలు లేదా వాగ్దానాలను డాక్లించాం కదా టూ టాబ్లెట్స్ మీద రాసినట్టు అది స్వయంగా దేవుడు తన స్వహస్తాలతో రాసినది తన స్వహస్తాలతో రాసినది ఉన్నాయా మనలో మందిరం ఉన్నదా చిగురించిన అహరోను కర్ర చిగురించిన అహరోను కర్ర ఉన్నదా అహరోను కర్ర చిగురించిందంట బాదం పూలు పూసిందంట బాదం పూలు చిగురించిన అహరోను కర్ర అహరోను బాదం కర్ర అది చిగురించి ఉందంట మనం చిగురిస్తున్నామా వాడిపో ఎందుకంటే మన దేవర్యాలయం ఉన్నాము మనలో మందసంలో ఉన్నటువంటి అవస్థలు మనలో ఉండాలి దేవుడి పదాజ్ఞలను మనం పాటిస్తున్నామా ఎక్కడ తప్పిపోతున్నాం ఎక్కడా తప్పిపోతున్నాం మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం పది ఆజ్ఞలు పాటించాలి కదా అన్నింటిని కూదించి దేవుడు రెండు మొక్కలు తీసేసింది నేను నీ పరుగు వాన్ని నీ దేవుని తండ్రి అనే దేవుడిని పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో సేవించాలి పదాజ్ఞలన్నిటిని కూదిస్తే రెండు ఈ రెండింటినైనా మనం సంపూర్ణంగా చేయగలుగుతున్నాం ఎక్కడ తప్పిపోతున్నాం ఎక్కడా అహరోను చిగురించిన కర్ర మనం చిగురి పెట్టాలి మనం వెళ్ళిన ప్రతి చోట చిగురించాలి చిగురు అనేది జీవమునకు సాదృశ్యం లైఫ్ చచ్చిపోయిన కర్రలో జీవం రాదు నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా జీవించి ఉన్న స్థితిలో ఉన్నావా కదా మనకు ప్రకటన గ్రంథంలో ఒక సంగంతో చెప్తాడు బ్రతుకుతున్నావు మాటే కానీ నువ్వు చచ్చిపోయినావు దేవుడు చిగురించిన అహరోలు కర్ర వల్లే మనలో ఆలోచనలు ఆత్మీయ స్థితి చిగురిస్తూనే ఉండాలంట దేవు ప్రతి దినము అది వాడిపోకూడదు నువ్వు అలసిపోకూడదు ప్రభువు పట్ల నీకు నిరాసక్తి ఉండకూడదు నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవాలంటే పరశుధాత్మ దేవుని నడిపింపు ఖచ్చితంగా అవసరము భాషల్లో ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలా ప్రభుని అడగాల చిగురిస్తావు నువ్వు చిగురిస్తేనే వ్యక్తిని వెలిగించగలవు వాళ్ళని జీవంలోనికి ఉజ్జీవంలోనికి నడిపించగలవు నీకే జీవము పోయిందంటే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏమి ఉజ్జీవం మనం ప్రశ్నించుకోవాలి నాకే జీవం పోతే నేను ఎదుటి వ్యక్తిని ఏమన్నా ఉజ్జీవించగలం ఉజ్జీవిపజేయగల జీవం రివైవ్ లార్డ్ రిస్టోర లార్డ్ అని మనం అడిగినంత మాత్రం మనలోనే జీవం లేదు చిగురిస్తలేము ఆ మందస ఉందా ప్రశ్నించుకోవాలి జీవిరిద్దే మూడోది ఏంటంట మన్నా పాత్ర మన్నా పాత్ర మందసమీ మూడు వస్తువులు ఉన్నాయి కదా దేవుడి పదాజ్ఞలు చిగురించిన హోను కర్ర తర్వాత మన్నా పాత్ర పాత్ర నిండా మన్నా ఉందంట ఆ రోజులో మనం ఏం గమనిస్తాము ఆఖరి దినంలో మన్నా ఇంకా అయిపోతున్న రోజు ఆ రోజు లాస్ట్ అనమాట అది కొత్తిమీరా పూల వల్లే తెల్ల తెల్లగా ఉంటదంట మోస్ట్ ప్రొటీనస్ ఫుడ్ అంట రిచ్ ఫుడ్ అది అది తిన్నాక వాళ్ళకి ఏ రోగాలు రాలేదు కదా ఆ ఫుడ్ తిన్నాక వెజిటేరియన్స్ ఆ ఫుడ్ సలాడ్స్ ఈ సాలాడ్స్ ఈ ఆయిల్స్ ఏది లేని ఫుడ్ అది వరలోకం నుంచే దిగి వచ్చిన అది తిని అన్ని ఏళ్ళు జీవించిళ్ళు అడవులు ఎడార్లు దాటుకుని పోయిన వాళ్ళు అనమాట అది దాచిపెట్టుకుంటే తెల్లవారి కుళ్ళిపోతుంది కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ మన్నా ఈ చెగురించిన మన్నా పాత్ర ఆ రోజు నుంచి మన్నా సంపేటలా ఉండిపోయింది అది పాడవలేదు పాళయంలో కురిసిన మంచు లాంటి మన్నా కులిపోతుంది కానీ మందసంలో దాచిపెట్టిన మన్నా ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంది నీ హృదయంలో వాక్యం అనే మన్నా ఉందా మనల్ని ప్రశ్నించుకోవాలి నువ్వు దేవుని ఆలయమైంటే అయ్యి ఆలయంలో నీవు మందసం కలిగి ఉన్నావు అంటే నీలో పది ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే దీనికి ఏ ఫుల్ స్టాప్ లు కావాలి లేవు ఖచ్చితం అంటే ఖచ్చితం దేవుడి మాట కచ్చితమైనది ఆయన వాక్యము రెండు అంచుల ఖడ్గము రెండు అంచుల ఖడ్గము ఆ మన పాత్రని ను భుజిస్తున్నావా వాక్యంని వింటున్నావా వాక్యంని చదువుతున్నావా వాక్యంలో ఎదుగుతున్నావా ప్రశ్నించుకోవాలా ఇంకా అదే పాల పాలు ఆహారమా అంటే మూల వాక్యంలో దగ్గరే ఉన్నావా ప్రార్థించండి అబద్ధాలు చెప్పకండి విగ్రహారాధన చేయకండి ఒకరి గురించి దూషించకండి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి ఇంకా అదే సేమ్ ఓల్డ్ స్టోరీ ఉద్యవం కలిగినప్పుడు నీలో రూపాంతరం రోజు రోజుకు రోజు రోజు ఆ ఫ్రెష్ మన్న అనే ఆ మందసకు పెట్టే మన హృదయంలో పెట్టింది దేవుడు మనలో ఆ మందసము పని చేయాలా లేకపోతే చాలా కష్టము చూడండి ఇంకొక మాట మీ దేహము పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరగరా అంటాడు కదా కొరంతి పత్రికలో తర్వాత రెండవ కొరంతి ఆరవ ఆరవ అధ్యాయంలో రెండవ కొరంతి ఆరవ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది దాదాపుగా చూడండి ఒకసారి రెండవ కొరంతి ఆరవ అధ్యాయము టైం అయింది రెండవ కొరంతి ఆరవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు పదహారు నుంచి పద్దెనిమిది వచ్చనాలు ఆరవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు దేవుని ఆలయమన్నకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామో అందుకు దేవుడిలాగూ సరించుతున్నాడు అక్కడ దేవుడు మాట్లాడట విగ్రహాలతో మీకేం పోరిక ఇంకా విగ్రహ ఆరాధన మనలో ఉంది కదండి ఏ వస్తువునైనా నువ్వు దేవునికంటే ఎక్కువగా ఏ వ్యక్తి నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదే నీ విగ్రహం నీ ఉద్యోగమే నీ విగ్రహం నీ సంపాదనే నీ విగ్రహము నీ ఇల్లే నీ విగ్రహము నీ కుటుంబీకులు ఇవన్నీ నీ విగ్రహాలే నువ్వు ఏ ఆలోచన దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తావో దేవుడి కంటే అదే నీ విగ్రహము సో దేవుడికి విగ్రహాలతో ఏంటి పోలిక ప్రశ్నిస్తున్నాడు దేవుడు కొంచెం పత్రికలో భక్తుడైనా మాట్లాడుతున్నాడు రెండవసారి పత్రిక అనమాట చూడండి మాట మళ్ళొకసారి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పోలిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును వారిలో నివసించి సంచరింతును చూడండి ఆ మాటలు ఇంకా దేవుడు చెప్పిన మాటలు నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజల ఉందరు కావున మీరు వారి మధ్య నుండి యటకు విడిచి ప్రత్యేకంగా బయలు విడిచి ప్రత్యేకంగా ఉండుడి అపవిత్రమైనది ఆ దానిని ముట్టకుడి అని ప్రభువు సరిస్తున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు తండ్రినై మీకు తండ్రి ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలైన ఇందురు సర్వశక్తి ప్రభువు చెప్పు నా మందిరం మీరు నా ఆలయం మీరు మీ ఈ మందసం వండాలి మీకు విగ్రహాస పోలికేంటి అంటే అనియుల సహవాసంతో మీకు ఏంటి పోలిక అనీళ్ళ విగ్రహ రాధికులు జీవం దేవుని ఎరుగని వారు వారితో మనకి ఏంటి సంబంధం వార్త మనకి ఏంటి పోలిక వాళ్ళలాగా మనం ఉండాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళతో మనకు కంపేర్ చేసుకుంటున్నాము కదండి జీవం దేవుడు గొప్ప కార్యం మన చేస్తాడు ఎందుకంట ఆయన సార్వ అన్ని శక్తుల పైన శక్తి భూమి అంతటా ఆయనదే భూమి అంతటా ఆయన మాట మాత్రమే నెగ్గాల ఆయన ఏ చెప్తే అదే జరుగుతాయి ఈ రోజు కూడా ఎందుకంటే ఏ రాజులైనా ఏ ప్రభుత్వాలైనా ఆయన స్థిరపరిస్తేనే జరిగినాయి ఆయన స్థిరపరిస్తేనే జరిగినాయి మీరు గమనిస్తున్నారా న్యాయధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఇక దేవుడు వద్దు మాకు న్యాయధిపతులొద్దు మాకు రాజు కావాలి ప్రజలు ఏం కోరుకున్నారు రాజు కావాలి ప్రవక్తులు వద్దట న్యాయాధిపతులు వద్దట ప్రత్యక్షంగా కనబడే ఒక రాజు కావాలి వాళ్ళకు దేవుడు ఎవరినిచ్చిండు హ్యాండ్సమ్ మ్యాన్ సౌలు ఆ సమయల్ ప్రవక్త బాధపడుతున్నాడు ప్రభువ వీళ్ళకు న్యాయాధిపతులు వీళ్ళకు రాజు కావాలంట అంటే అని బాధపడుతుంటే దేవుడు ఏమంటాడు నువ్వేం బాధపడకు ఎందుకు జీవం గల దేవుడినైనా నన్నే వద్దంటున్నారు వాళ్ళు వాళ్ళకు మీరొకరికి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు చెప్పి సౌలును వాళ్ళకి రాజుగా సౌలు ఎట్లా ఆడుపడు అంటే అజానుబాహుడు సిక్స్ ఫీటో సెవెన్ ఫీటో ఉంటాడు అందగా అండగాడు చుట్టానికి రాజరిగం హుందాగా కనబడుతున్నాడు ఇది కదా రాజు అంటే అనిపించేలాగున్నాడు ఆయన ఆయన చూడగానే ప్రజలకు ఒట్టే నొప్పేసుకున్నారు మా రాజు మాకు ఓకే వాళ్ళు ఏం రిజెక్ట్ చేసింటారు జీవము గల దేవుని రిజెక్ట్ చేసి ఒక మనిషిని కోరుకున్నారు అతని వాళ్ళకి విగ్రహం అయిపోయాడు ఎందుకంటే సౌలు ముందు మంచిగానే ఉన్నాడు కానీ రాంగరాంగ యుద్ధాలు రక్తపాతాలు భయంకరమైన చర్యలు జరిగించిన తర్వాత దావీదిని చంపడానికే నేను ప్రయత్నం చేసి కదండి చివరికి భయంకరమైన దుర్మరణం పాలయిండు దేవుడు చెప్పిండు కూడా ఇలాంటి వాడిని వాళ్ళు కోరుకున్నారు సో ఇలాంటి వాడితో ఎట్లా ఉంటుందో వీళ్ళకు నేను చూపిస్తానని చెప్పి దేవుడు ఒక ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిండు ఆ ప్రోగ్రామ్ ప్రకారమే సౌలు భయంకరమైన పరిస్థితులలో దుర్మరణం పాలైపోయిండు రాజ్యాన్ని నష్టపర్చిండు ఎన్నో వేల మంది రక్త పాత్రలు సరిపోయినారు ఎందుకంట పండుగ దేవుడిని రిజర్వ్ దేవుడు ఏమంటుడు మీరు దేవుడి దేవాలయం మీల విగ్రహాలకు చోటు లేదు విగ్రహాలకు చోటు లేదు ఎందుకంట జీవము దేవుడిని జీవము దేవుడిని మీరు కోరుకోవటం లేదు ఈ రోజు కూడా మాకు ఒక రూపం కావాలనే మనసులో ఆశ ఉంటది కనబడే దేవుడు పిల్లలకు మనం చెప్పేటప్పుడు జీసస్ అని ఒక జీసస్ ఫోటో చెప్తుంటాం కదా నేను ఇది ప్రతిసారి చెప్తా ఉంటా మనము అందరూ క్రైస్తల కాదు మనం మనం కొంచెం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ఎందుకంటే మనం చెప్పే వాక్యము మన బోధ అట్లాంటిదే మరి మరి ఈ బోధ చెప్తున్నప్పుడు మనం అయేసు ప్రభు ఫోటోలు ఎక్కడా కనబడదు కదా అలా ప్రతిసారి నేను చెప్తున్న మాట ఇది ఈ అక్కడి ఇట్లా ప్రతిసారి అవసరం అంటే అవసరం రెండు మూడు సార్లు చెప్తున్నాము అంటే అది దేవుడి మాటే విగ్రహారాధన జోలికి పోవద్దు అంటాం మేము ఎక్కడ విగ్రహం పోతున్నాం అండి అంటాం మనమని మన ప్రోగ్రాంలలో యేసూ ఫోటోలు కదా ఇది మనమే కాదు ప్రతి సంఘంలో జరుగుతున్నాయి వాళ్ళు చేసే వీడియో ప్రోగ్రామ్ల పాటలలో యేసుప్రభు చూపిస్తుంటారు ఒక వ్యక్తిని ఈయన యేసు ప్రభుని చూపిస్తున్నారే ఈయన యేసు అన్న అనుమానం ఎవరికి వస్తుంది పిల్లల మైండ్ లో ఏం చిత్రీకరణ జరుగుతోంది ఆ వ్యక్తి యేసు ప్రభు వాళ్ళు ఒడువుగా తెల్లగా జట్టు ఎడ్ తీసుకొని లాంగ్ హెయిర్ వేసుకొని బ్లూ ఐస్ పెట్టుకుని బ్లౌండ్ గోల్డెన్ హెయిర్ పెట్టుకొని కనబడుతుంటే ఇలానే యేసుప్రభు అనుకుంటున్నారు కాదు కదా ఒక యాక్టర్ ఆయన ఒక సినిమాలో యాక్టింగ్ చేసిండు ఆయన అనే సినిమాలో గాని టెన్ కమాన్వెంట్స్ అనే సినిమాలో గానీ యాక్టింగ్ చేసిండు దేవుణ్ణి ఆ విధంగా చూపించినారు వాళ్ళొక మనుషులు వాళ్ళొక మనుషులు కానీ ఒక సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తి అయితే యేసుప్రభు యొక్క శ్రమలను అనుభవించి ఆ సినిమా మరణం అవన్నీ చూసి ప్రత్యేకంగా తానే పాల్గొన్నాడు కాబట్టి యేసుప్రభుగా యాక్ట్ చేశారు కాబట్టి తర్వాత ఆయన రక్షించబడ్డాడు ఎందుకంటే యేసుప్రభు ఇంతగానో చేసింది అని నిజం తెలుసుకున్నాడు ఆయన యేసుప్రభుగా నటించినా గానీ నేను అసలు ఆ నటనకు పాత్రడనే కాను ఎందుకంటే ఆయన ఎక్కడ నేనెక్కడ లేదా మహిమ గల దేవుడు ఎక్కడ నీవు దేవాలయమై ఉన్నావు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు దేవుడు నీకు విగ్రహాలతో ఎక్కడ పోలికా అంటున్నాడు ఈ ప్రశ్నిచ్చినప్పుడు మనం జవాబులు చెప్పగలమ్మా జీవం దేవుని ఆలయం ఉన్నాం కదా మనము అదండి జీవం దేవుని ఆలయం ఉన్నాము మనము జీవం దేవుని మా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎఫ్ఎస్ఈ సంఘంతో ఒక మాట మాట్లాడతాడు భక్తుడు అయిన పావులు సంఘం చూడండి ఒకసారి ఎఫ్ఎస్ఈలు రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి దిసిడ్స్ ఆఫ్ ఎఫ్ఎస్సీ చాప్టర్ టూ నైన్టీన్ టువెంటి నుంచి ఇరవై రెండవ రెండవ ఎఫ్ఎస్ఈల పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి చూడండి ఆ మాటలు కాబట్టి మీరిక మీటను పరజనులను పరదేశం అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారు ఉన్నారు ఏసే అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారని ప్రతి కట్టడము ప్రతి కట్టడమును ఆలయంలో చక్కగా అమర్చబడి ప్రభువునకు ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ దేవునికి నివాస స్థలం కట్టబడుచున్నారు ప్రమీర్ దేవాలయము కదండి ప్రమీర్ దేవాలయము ఆ దేవాలయంలో ఇంకా కట్టబడుతున్నారు ఈ కట్టడం ఇంకా కంప్లీట్ కాలేదు ఇదే మూడవ ఆత్మీయ మందిరం ప్రపంచం మూడవ ఆత్మీయ మందిరంగా కట్టబడుతోంది ఇంకా కంప్లీట్ కాలేదు ఇది కదండి మనము యూట్యూబ్స్ లో గాని చర్చెస్ లో గాని రకరకాల డాక్యుమెంటరీస్ లో మనం ఏం చూస్తున్నామంటే ఎరుశిల్యంలో మూడవ మందిరం కట్టబడుతుంది మజీది స్థానంలో మందిరం చిన్నకో గంట మన యూదులు ఇస్రాయేలీలు కట్టడానికి ఎదురు చూస్తున్నారు దానికి ట్రంప్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు మూడవ మందిరం కట్టబడాలని ఎందుకంటే మొదటి రెండు మందిరాలు కూల్చి కూలిపోయినాయి దేవుడు చెప్పింది కదా రాతి మీద రాతి ఉండకుండా అన్ని పడద్రోయపడతాయని పోయినాయి మరి ఇప్పుడు మూడవ మందిరం కట్టబడుతుంటే కూడా రాతి మీద రాతి ఉండకూడదు కదా ఆయన మాట ప్రకారం కట్టబడినది కూలిపోతుంది కానీ కూలిపోని మందిరము మహిమగల మందిరము ఆయనకు ఇష్టమైన మందిరంగా కట్టబడుతున్న మనము ఆయన ఆలయమై ఉన్నాం కనుక ఈ మందిరము చక్కగా కట్టబడుతుంది అంటే దేని మీద యేసు ప్రభు మూలరాయి కార్నర్ స్టోన్ అంటారా మూలరాయి అలాగే ప్రవక్తలను చూడండి ఆ మాట ఒకసారి ఆ ఎఫ్సిలకు రాసారు రెండో పతికొలో పంతొమ్మిదో జన చేయ మీరిక పరదేశులై ఉండక పశుద్రతో ఏక దేవుని ఇంటి వారిని ఉన్నారు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదిల మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఇంకా మనం ఎవరి పునాదిని తీసుకుని అవసరం లేదు ఎవరి మాటల్ని డాక్యుమెంట్స్ ని ఎవరి విశ్లేషణని తీసుకుని అవసరం లేదు అపోస్తులు చెప్పి మనం మనం పాటిస్తున్నాము మన కేబిపిఎం లో అపోస్తుల బోధే ఉంది ప్రవక్తలన్నింటినీ విశ్లేషించి మనము నేర్చుకుంటున్నాం బైబుల్ స్టడీస్ లో కదా మన ఇంట్లో మన స్వంత బైబుల్ స్టడీస్ వాక్యం చదువుతున్నాం కదా అందుద మన్నా ఆహారం మనం తీసుకుంటున్నాం కదా ఎందుకంటే మనం ఆలయం కదా మనలో మందసం ఉంది కదా ఆ మందసంలో మన్నా ఉంది కదా కదండి మనలో మన్నా ఉంది ఆ ఉద్యీవమే యేసుప్రభుని మీరు రుచి చూచి తెలుసుకొనడి అంటాడు కదా భక్తుడు రుచి చూస్తున్నావా వాక్యం రుచి చూచి తెలుసుకోవాలా అర్థం కాబోతే ఎవరి దగ్గరైనా అర్థం చెప్పించుకోవాలా అంతేకాని తెలియకుండా ఇగ్నోరెంట్ గా నాకు అవసరం లేదు అనే అహంకారంతో ఉండకూడదు నీకు ఒక డౌట్ వస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని డౌట్ తీర్చ తీర్చుకోవాలా దగ్గరైనా సరే ఒక మంచి ఆ వాక్యం చెప్పే వారి దగ్గర నీసంగా పాస్ కదా విశ్లేషణ చేసుకోవాలా దాన్ని తెలుసుకోవాలా ఎందుకంటే అజ్ఞానులై ఉండకుడి జ్ఞానం జ్ఞానం అని చెప్తున్నాను ఒకసారి నేను జ్ఞానం జ్ఞానం ఓ రెండు రెండు రా జ్ఞానం ఉందిరా తీసుకోండిరా ఎందుకంటే యేసు జ్ఞానము కాబట్టి మీరేం చేయాలంట ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువులందు పరిశుద్ధమైన దేవాలయటకై వృద్ధి పొందుచున్నది మనలో అగ్రోత్ ఉందా పరిశుద్ధమంగా ఎదుగు తక్కువ అంటే రూపాంతరం సింపుల్ వర్డ్ ఏంటి రూపాంతరం మనలో గ్రోత్ ఉందా చిగురించిన అహరోను కర్ర ఉందా చిగురు గ్రోత్ కి సాదృశ్యం గ్రోత్ అంటే నథింగ్ బట్ ఎదుగుదల మనలో ఎదుగుదల ఉందా వాక్యంలో ఎదుగుతున్నామా లేదా కదండి వాక్యంలో ఎదుగుతున్నామా లేదా కొంచెం కష్టం అనిపిస్తుంది వాటలు ఏంటి నాకు తెలీదా ఈ నాకు ఇలా చెప్తది మాకని తెలుసు కదా అంటారు తెలిసినప్పుడు నువ్వు ఎదిగినట్టే నీ ఫలము పరలోకంలో అధిక ఆగుతుంది అంతే ఏ లోకరీతిలో మనకి ఏం కిరీటాలు రావు ఆ కీరీటం అంతా కూడా పరలోకంలోనే తీర్పు తర్వాత కాబట్టి ఎదుగుదల చూపించడం మనకు అత్యవసరం ఎదుటి వ్యక్తి గమనించాల ఎదుగుదల కనిపిస్తుంది కాబట్టి పరిశుద్ధమైన దేవాలయం అవటకు మనం వృద్ధి పొందుచున్నాము ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం కట్టబడుచున్నారు ఈ రోజుకి మనం ఇంకా కట్టబడుతూ ఉన్నాము మనలో ఏ సరిపోయినాయి ఏ బుక్ ములకలు ఏ రాళ్ళు రప్పలు గాజులు పింకులు ఏవి లేకుండా సరి చేస్తూనే దేవుడు ఆయనకు ఒబీడియంట్ గా ఉండాలి ఎన్ని సరి చేయాలంటే ఆయన నీకు ఆయనకు నీవు ఒబీడియంట్ గా ఉండాలంట ఎందుకంట ఈ ఎఫ్ఎస్సీ లెక్క రెండో పత్రిక పన్నెండు రెండో పత్రిక పన్నెండు ఒకసారి చూడండి పన్నెండు నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ వర్సెస్ పన్నెండు ఎఫ్ఎస్ఈ పత్రికలనే పన్నెండు నుంచి పదహారు వచనాలు ఒక్కసారి చూద్దాము నేను తర్వాత కొంచెం ఐదు నిమిషాలకు ముగిస్తాను పన్నెండు వచనం చూడండి ఆ కాల మందు ఇస్రాయేల్ సహ పౌరులు కాక పరదేశీలను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారుగా వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తుల వల్ల మీరు జ్ఞాపకం చేసుకోనడి అయినను మునుపు దూరస్థుడైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం ఉన్న సమీపస్తులై ఉన్నారు ఒకప్పుడు దేవుడు తెలియదు దేవుడు ప్రజలు తెలియదు దేవుడి వాగ్దానం తెలియదు దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలను ధ్యానించలేదు ఆయన మహిమను గురించి మనం మాట్లాడుకునే లేదు దేవుడు లేని వారుగానే ఉన్నాం దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు ఆయనలోని గుణగణాలను మనం ఎన్నడూ ప్రశ్నించలేదు అవి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు దేవుడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు చెప్తున్నప్పుడు ఏమో చెప్తా ఉంటారు ఏం పని లేదు పాటలు అంతా మరి ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు ఇలా పిచ్చి పట్టినంటుంటారు కానీ అదే నిజం అది ఇప్పుడు ఎప్పుడు తెలుసుకున్నారు దేవుడులోకి వచ్చిన తర్వాత ఆ బాప్తిస్మ తీసుకున్న విశ్వాసంలోకి వచ్చినాక తెలుసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అప్పుడు దూరస్తున్నారు ఇప్పుడు ఏంటంట సమీపస్తులు ఆయన రక్తము వలన మన ఆయనకు సమీపస్తులుగా ఉన్నాము ఇప్పుడు మనమందరం ఎవరము అంటే అన్నదమ్ములం అను రక్తం ను కడగబడినవారు కదా అని రక్తం ను త్రాగుతూ ఆ శరీరంలో పాలు పొందుకుంటున్న మనంత సహోదరులు సహోదరిలే చూడండి మాట సహోదరులు సహోదరీలే అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు ఆ క్రీసు రక్తం ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే యూదులకును అన్యులకును మీకును మాకును అంటే యూదులకును అన్యులకును ఏమై ఉన్నాడంట మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టాను మధ్య గోడను అంటే ధర్మశాస్త్రం ఒక కట్టడం ఒక పెద్ద గోడ లాంటిదా దాన్ని దాటి యూదులు యువతలకి రారు అన్ని లోపలికి యేసు ప్రభు యొక్క సమాధానము కదా అనిచ్చిన సమాధానం ద్వారా ఏం జరుగుతుందంట ఆ అడ్డుగోడ ఇప్పుడు వాళ్ళు వీళ్ళంతా ఒకటే యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో వాళ్ళంతా ఏసుబిడ్డలే ఆయన కుమారును ఆయన కుమార్తెలనై ఉన్నారు కాబట్టి ఆయన మాటలకు మనకు విలువ ఉంది ఆయన ఆయన ఆత్మందు తండ్రి సన్నిధికి చేరగలిగినాం కాబట్టి కదా ఏంటంటే ఇప్పుడు మనము తన శిలువ వలన ఆ ద్వేషం సంహరించి దాని ద్వారా వీరిద్దరి ఏక శరీరంగా చేసింది ఇప్పుడు సంగమంతా ఒకటే శరీరంగా మారిపోయింది ఒకప్పుడు అనియులు యూదురు అనేటువంటి రెండు రకాల భాగాలుగా ఉన్న ప్రపంచము ఇప్పుడు అందరూ యేసు ప్రభువు నందు శరీరము ఇప్పుడు స్తంగము ఒక శరీరం అయితేనే యేసు ప్రభు దానికి శిరస్సుగా ఉంటాడు అది ఒక బాడీ అనమాట ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంట శిరస్సు ఆయన ఉండాలి రెండు రెండు భాగాలు అంటే యూదులుగా వేరు అంటే అది కష్టం కదా అది ఊహించుకోలేని అనమాట రెండు శరీరాలతో ఒక తలకాయ అంటే కాబట్టి దాన్ని ఏం చేసింది యేసుప్రభు తన యొక్క బలియాగం ద్వారా ఆ అడ్డుగోడను కూలగొట్టి అందరినీ ఒక శరీరముగా చేసానంట చూడండి తన శిలువ వల్ల ఆ దాని ద్వారా వీరిద్దరినీ ఏక చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఈలాగ చేసిన కనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు సమాధానకారకుడై ఉన్నాడు కాబట్టి మీరిక మీదిట పరజనులను పరదేశినయ్య ఉండక చూడండి పంతొమ్మిదో వచ్చినాం పరజనులను పరదేశిన ఉండక ప్రభువులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు దేవుని ఇంటి వారు ఒక ఇంట్లో ఒక ఇంట్లో అన్నదాము అక్కజనులు కొట్లాడుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకు రాత్రికి అందరూ ఒకటే అంటే రక్త సంబంధం ఇప్పుడు మనతో మనకి ఏంటంటే ఒకరితో ఒకరికి ఈ సంఘంలో రక్త సంబంధం ఏసు రక్తము చేత కొనబడిన వారము అమూల్యమైన ఆయన మనకు తలరాయిగా ఉన్నాడు మూల రాయిగా ఈ సంఘంలో విద్వేషాలు ఈ సంఘంలో డివిజన్స్ ఈ సంఘంలో అహంకారము ఉండకూడదు ఎక్కువ గొప్ప తక్కువ అనేది ఉండకూడదు చులకన భావం ఉండకూడదు అందరం ప్రార్థన చేస్తుంది ఒక దేవుడికి పొందుకుంటుంది ఒక దేవుడి నుంచే కూడా పరిశుధాత్మ ఒక దేవుడే కాబట్టి ఒక బాప్తి మము ఒక విశ్వాసం అని విశ్వాస సూత్రం చెప్తుంటారు కొన్ని చర్చస్ లో ఒక దేవుని నమ్ముతున్నాను ఒక బాప్తి మేము ఒకటే బహుశాతను నమ్ముతున్నాను ఒకటే విశ్వాసము పునరుద్ధానము ఒకసారి ఉంటుంది పని ఒక రాజ్యంలో తీర్పు ఒకటిసారి ఉంటుంది ప్రభు సన్నిధిలో ఒకటిసారి మేము వెళ్ళిపోతాం మటి పోయి రామ్ ఇవన్నీ విశ్వాస సూత్రాలు ఇవన్నిటిని పాటించాలి మనం పాటిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఎంత మనకు తెలుసో నాకు తెలియదు కాని పాటిస్తున్నాము అని చెప్పుకోవడానికి మనల్ని మనమే సాక్ష్యం చేస్తున్నాం క్రీస్తు చేసే ముఖ్యమైన మూలకాయే ఇరవై వచ్చినాం ఉండగా అపోసలను ప్రవక్తలు చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు సో ఎట్లా కట్టబడుతున్నారు మీరు ఒక వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు వాక్యం వింటున్నాము సాక్ష్యం వింటున్నాము దాంట్లో బలపరచబడుతున్నాము అందులో మనం ఉద్యీవం పడుతున్నాము అప్పుడే పరశురా దేవుడు కార్యం తెలిస్తున్నాడు కట్టబడుతున్నాము ఒట్ొట్టుగా మంత్రంతో కట్టబడటం మనం చాలా పక్కడబంది సూత్రాలు కదా పరవక్తలు చెప్పినవి అపోసలు చెప్పినవి ఒక్క సూత్రాలది వాటిపైన మనం ఆధారపడి మన సంఘము కట్టబడుతో ఉంది దేవుడికి మహిమ కలిగినట్లు ఈ మందిరము ఈ మందిరము ఆశ్చర్య రీతిగా ఎదుగుతోంది కట్టబడుతోంది ఎదుగుతోంది ఈ మందిరము ఎక్కడ కనబడుతుంది మళ్ళీ మనకంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది ప్రకటన గ్రంథంలో ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఏడవ పద్నాలుగవ వచ్చినము ప్రకటన పద్నాలుగవ వచనంలో ఉంటుంది మాట ప్రకటన పద్నాలుగు పదకొండవ వచ్చినము పదకొండు ఏడులో ఒక మాట పదకొండు ఏడులో ఒక మాట చూడండి వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అఘాధంలో నుండి వచ్చు క్రూర మృగము వార్తో యుద్ధము చేసి జయించి వని చంపును ఇది మనము ఆ ఇద్దరు ప్రవర్తుల గురించిన మాట అనమాట అది కాకుండా ఆ పంతొమ్మిది పంతొమ్మిదో వచ్చినం పదకొండులో పంతొమ్మిదవ వచ్చినం పదకొండులో పంతొమ్మిదో వచ్చినం మరియు పర్లోక దేవుని ఆలయమును తెరవబడగా వాళ్ళొక మందు దేవుని ఆలయము ఇప్పుడు మనం ఈ ఆలయము పరలోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ ఆలయం తెరవబడినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే నిజమైన మందసము నిజ ఈ ఒక రీతిగా మనము ఆ నిబంధనకు సంబంధించినది లోకరీతిగా మరి పరలోకంలో ఈ ఆలయం తెరవబడుతుంది అక్కడ ఆ నిజమైన మందసం చూస్తారు అందరు ఆ నిజమైన మందరం నువ్వు ఇక్కడ మందిరంగా మందసంగా ఉండగలిగితేనే అక్కడ కూడా తెరవబడతావు ప్రభు సన్నిధిలో ఆ దేవాలయం తెరవబడినప్పుడు అక్కడ మనం ఉంటామంట చూడండి అన్నమాట మరియు పర్లోక దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేను ఆయన ఆలయంలో కనబడేను ఇప్పుడు ఈ లోక రీతిగా మందసాలు మందిరాలు కాదు పెద్ద కట్టడాలు కాదు ఏసే దేవాలయం అని చెప్తున్నాడు కదా శిష్యులు చెప్పినప్పుడు ఈ మందిరం చూడు ఎంత గొప్పగా ఉందంటే అది కూలిపోద్ది ఈ మందిరం కట్టండి నేను మూడవ రోజు లేపుతాను అంటున్నాడు కుల తన గురించి చెప్పుకుంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు మీరే దేవుడి ఆలయము మీరే ఆలయం ఇప్పుడు ఏమంటున్నాడు నీ ఆలయంలో మందసం ఉన్నదా ఇంకా లోటుపాట్లు ఉన్నాయా తని చేసుకోవాలా లేకపోతే శాపగ్రస్తులం అవుతాయి ఇంకా ఒకరి పైన ఒకరి ఉన్నాయా పగలున్నాయా మన సాక్ష్యం ఎట్లా ఉంది అబ్బో వాళ్ళ బాహ భయంకరంగా కొట్లాడతారండీ అని అనుకుంటున్నారా మన గురించి సాక్ష్యం ఎలా ఉంది ఆయన చాలా బాగా వాక్యం చెప్తాను చాలా నెమ్మదిస్తాను చాలా మంచిగా చెప్తున్నారు ఆమె చాలా మంచిదండి చాలా బాగా సాక్ష్యం జాబ్ చెప్తుంది ఆయన ఎక్కడ గొరవలేదండి ప్రశాంతంగా ఉంటారండి సమాధానంగా ఉంటారండి అనే సాక్ష్యమో మనం పొందాలి దేవుడి మనుషులండి వాళ్ళు వాళ్ళతో పెట్టుకోకండి అని అంటారు కొంతమందిని చూస్తే కదా కొంతమంది చూస్తే అనిపిస్తుంది మన గురించి ఏమని సాక్ష్యం మన గురించి ఎందుకంటే మనల్ని కాపాడుతున్నాడు మన విశ్వాసాన్ని దేవుడే కాపాడుతున్నాడు నిరీక్షణ కలిగి ఉండాలని మనల్ని కోరుతున్నాడు ఆయన కోర్పును కలిగి ఉండమని కోరుతున్నాడు దేవదూతలు మన విశ్వాసంను కాపాడటానికి మన కొరకు ఉంచబడ్డారంట వాళ్ళు కదా మనకి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆ మొదటి రెండవ అధ్యాయంలో ఉంటుంది దేవదూతలు మన కొరకు మన విశ్వాసంలో మనం పడిపోకుండా వాళ్ళు మనం కాపలా కాస్తున్నారు మరి ఆ కాపుదలలో అంటే అది దేవుడు పంపిన కాపుదల దాంట్లో ఉన్నామా కేరుగులు చెరువుల కాపుదలలో ఎందుకంటే మనుషులు ఎందు దేవుని తయేదనో ఎదగాల లోపాలు సరి చేసుకోవాలా ప్రభుకు మనము పరిశుద్ధమైన కన్యక కదండి ఈ సంఘం ఏంటంట వధువు సంఘం ఈ దేవాలయం ఏంటి వధువు సంఘం ఇది పరిశుద్ధంగా దేవుడికి సమర్పించబడాలా ఎందుకంటే దీనికి శిరస్సు లోపాలను సరిచేసుకుందాము దేవుడి కార్యములను గురించి మనం ఆలోచిస్తూ మనల్ని మనం సంపూర్ణ సమర్పించుకుందాము మనలోని లోటు సరి చేసుకుందాం వాక్యంలో చెప్తున్నామా మనం వాక్యంతో ప్రకారంగా జీవిస్తున్నామా ప్రశ్నించుకుందాం ఎక్కడ పడిపోతున్నాం ఏ విషయంలో మనల్ని శోధిస్తున్నాడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు శోధించాడు దేవుడు పరీక్షిస్తాడు కదా నీ విశ్వాసం పరీక్షిస్తాడు శోధనలో వస్తున్నప్పుడు నీ విశ్వాసం నువ్వు ఏ లెవెల్స్ లో ఉన్నావో పరీక్షిస్తాడు ఆయన అగ్నిలో పుట్టుమ వేయబడినట్లు కొందరిని ఆయన పరీక్షిస్తాడు అమూల్యమైన బంగారం గా మిమ్మల్ని తీసుకురావటానికి పరీక్షలు నిలబడాలి దానికి కావాల్సింది దైవ జ్ఞానం పరిశుద్ధాత్మ నడిపి ప్రభు ఇక చిన్న వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ సర్వశక్తి మంత్రులు సర్వాధికారులు ఏసా గొప్ప కార్యంలో మా పట్ల చేయవాడు మేము ఎందులో అసంపూర్తిగా ఉన్నామో మమ్మల్ని సంపూర్ణంగా మార్చేవాడము నీవేనైనా మేము ఎక్కడ పరిశుద్ధత లేకుండా ఆ ప్రతి విషయంలో మమ్మల్ని పరిశుద్ధపరచండి ఇలాంటి పాటలు సరిచేయండి సహజమైన నీకు వాడబడిన పాత్రగా మమ్మల్ని మార్చమని ప్రభా మమ్మల్ అందరినీ నీకు భర్త మీద నింపి ప్రభనతని అభిషేకించమని సేవలు ఇంకా విస్తారంగా వాడబడాలి ఇంకా అనేకులకు నీ యొక్క సాక్ష్యంగా చెప్పాలి ప్రభన అతని మాకు జ్ఞానం దయచేయండి పరలోక జ్ఞానం ద్వారా నీకు విశ్లేషించి అందులో మరమను తెలుసుకునేలాగా యోగ్యత మాకు దయచేయమని వింటున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇక వాక్యం ఎవరెవరు వింటున్నా ఎక్కడెక్కడ వింటున్నా కూడా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి నాయన ఇలోక రీతిగా వారిని సరిచేయండి రూపాంతరపు స్థితికి తీసుకుని రమ్మని నమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా సదాకాలతో